భాన్ ఆదీవానికి దినం అంతా కాల్చి కాపాడి నా దీవ ఈ దినం మాకు నడిపించడం వల్ల ప్రశుధాత్మ సహాయం చేయండి నా దీవానికి శోతం చేస్తాం ఇసు ప్రభా మేము క్షమకాలంలో ఉన్నాం భయంకర్నీ రాక దినాల్లో ప్రభాన్ ఆదీవానికి శోతం రాణి బిడ్డలు నడిపించండి పాఠధార వాక్యాలు నడిపించండి సైతం దేయలాటగాలు కాల్చండి మా స్వబుద్ధి తొలగించి వాళ్ళొక బుద్ధి పలు జ్ఞానం దంకించి నూతన విషయ నూతన జ్ఞానం దించండి నా దీవానికి శోతం యజ్ఞా ప్రార్థించేస్తున్నాం మా ప్రార్థన సూత్ర దిగ నేసవ ప్రభ నా దేవానికి సూత్రాలు చేస్తాం నీకు వందలు చేసాం ఏసఐఆ చబ్రహ్మ సాకుల గొప్ప దైవానికి చదువుతాం మీరు అన్న ఏసవప్రభ అలాడియా మాకు నడిపించమని ప్రార్థించాం అలాడియా చిన్న చిన్న గుర్ర పిల్లలు మా చేపేటి నడిపించమని ప్రార్ ఆటగా తొలగించి ఆదివంతు మీరుండి అలాడి సైత ఆటగా గదించి మీరే విజయం దయచేసి అలాడియా మీ యొక్క తలం మీ జ్ఞానం మీ ఆత్మ ద్వారా సాయించి వినేస్తున్న ప్రశ్న ఈరోజు ఫాదర్స్ డే కదా బ్రదర్ నా తండ్రి నీవే అనే పాట పాడుకున్నాము నా తండ్రి నీవే నా తల్లివి నీవే నా తల్లి తల్లి నీవే సయ్యా నా తండ్రి నీవే నా దేవుడవి నీవే నా తండ్రి నీవే నీవేసయ్యా అడుగులు తప్పటడుగులని నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెనల దెబ్బైనను తగలకుండ కాచే నీ ప్రేమా ఏసయ్యా ఏసయ ఏసయ్యా ఏసైయా నా తన్ీ నీవే నా దేవుడూ నీవే నా తన్ీ నీవే నీవే ధకారలోయలో నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి తోడున్నా నా తండ్రివి వెయ్యి మంది కుడి ఎడమకు కూలి కూలను కాని చెదరకున్నా నన్ను కాపాడు ప్రేమా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 yesaya yesiya na tanri niwe na devuda niwe na tanri niwe niwe thank you praise the lord happy fast state to everyone మహోనతుడా కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోనతుడా कृपो निवशुट नीवित धन्य महोन नी कृपनेवशुट <ikhye> महोन नी कृपने वशुट नीवित धन्य నా జీవితన్యత ఉన్నది మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నివు మోడు బారిన జీవితాలను చిగురింప నీవు మారా నుభవం మధురముగా మార్చగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోనతుడాని కృపలోనే నువ్వు నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోనతుడాని కృపలోనే నువ్వు నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలములా ఊటైనా నీవోరను నాటీతివ జీవజలములాటైనా నీవోరనను నాటీతి మహోనతుడా నీ కృపలోనే ను నివసించుట నా జీవితాధన్యతై ఉన్నది మహోనతుడా నీ కృపలోనే నివశించుట నా జీవిత ధన్యతై ఉన్నది వాడబారని స్వాస్థ్యము నాకై परमंदुदाचि युंचीति वाडारण स्वास्थ्य मुना कई पराचि युंचीति वादन फलमूप नी कृपलो नु पिलचिवा అనుభవింప మీ కృపలో నన్ను పిలచితి వా మహోనతుడా నిపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోనతుడా నిపలో నేను నివసించుట మహోనతుడా నిపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా దన్యతై ఉన్నది థ్యాంక్ యూ బ్రదర్ ఆకశమందు ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నివిలోకములో నా కుందేను దేనికి భయపడను నివి లోకములో నా కు నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన శత్రు సమూహము నన్ను చుట్టినా సైతానుడు సంహరింప చూసిన నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకషమందు ఉండగా నేను ఎవరికి భయపడను నివికములో నా కుగా నేను దేనికి భయపడను నివి లోకములో నా కుగా నేను దేనికి భయపడను యాదులు కరువులు శోధనలు బాదలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణముమి గగ కాశించిన నేను దేనికి భయపడను మరణముని గ నేను దేనికి భయపడను కషమందు ఉండగా నేను ఎవరికి భయపడను నివిలోకములో నా కుందగా నేను దేనికి భయపడను నివిలోకములో నా కుందగా నేను దేనికి భయపడను పడిపోయిన వెన కంజవేయక పాచత పడి ప్రభు నడుగు పడిపోయిన వెన కంజవేయక పాచత పడి ప్రభు నడుగు నిన్ను క్షమించును నీ ప్రాభువే నీవు ఎవరికి భయపడకు నిన్ను క్షమించును నీ ప్రాభువే నువ్వు ఎవరికి భయపడకు ఆకషముందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నివిలో కములో నా నేను దేనికి భయపడను నివిలో కములో నా నేను దేనికి భయపడను పరశుద్రవ తండ్రి మీకు వదనాలు వేసాయా మోహనతుడవు దేవ మహిమ స్వరూపి మీకే వదనాలు వేసయ్యా ప్రభా ఈ ఉదయకాలం నుంచి తో మిమ్మల్ని కాపాడనకు మీకు వదనాలు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మేము వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చినాం ప్రభా మీ యొక్క సహేమ కనుగరించండి మీ మహిమార్థం నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం సమస్త గణత మహిమ మీకే చెల్లినుగాక హియా హలియా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ ప్రభా ఆ గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క మీ యొక్క సహేమ కనుగరించడం కృపల మరోసారి జ్ఞాపకం తీసుకోండి మీకు కృప లేకుంటే ఒక క్షణం కూడా మేము బ్రతకలేం ప్రభావ మీ కృప లేకుండా ఒక క్షణం కూడా ప్రభావ మేము తను మళ్ళీ మీ అందరూ ఆనందించలేం ప్రభావ ఏదో లోపము ఏదో పొగట్టుకున్న వారి లాగా కాబట్టి తండ్రి మేము మళ్ళీ నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ అంత మేము సంపూర్ణంగా ఎదుగులాగా మీ కొరకు జీవించలేగా మీ మహిమార్థానంలో పెట్టుకోమని ఏ శ్రీ తండ్రి ఆ మెయిన్ ప్రకటన గ్రంథాన్ని అనేక పర్యాలు ధ్యానిస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాలు నేను అనుకుంటా బహుశా ఒక పదిహేను పదిహేను సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నేను అనుకుంటా ఎక్కువ మటుకు మనం ప్రకటన గ్రంథాలని వాక్యాలే ధ్యానిస్తూ ఉంటాం ప్రవచనాలు ఎందుకంటే మనది ప్రవచనాత్మకమైన సేవ కాబట్టి మనం ఎప్పుడు వాక్యాలు జరించిన ప్రవచనాల గురించి ధ్యానిస్తూ ఉంటాం ఎందుకంటే దేవుడు ప్రవచనాల ద్వారానే మనల్ని బలపరిచిండు ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవన్నీ తన బిడ్డలకు చూపించి భద్రపరచడం కొరికే చూపించండి చెప్పండి చెప్పకుండా చేస్తే రేపు నాకు చెప్పలేదంటాం నాకు చెప్పకుండా చేసినవి కానీ అట్లాంటి అవకాశం తీవ్ర మనకి కూడా ఎందుకంటే ఆయన ఆయన రక్షించుకున్న పిల్లలం మనం ఆయన పిల్లలం కాబట్టి ఖచ్చితంగా మనకి అవి చూపిస్తూనే ఉంటాడు ప్రభు కాబట్టి మనం చూసినవి ఇవన్నీ మేమంతా కొత్త తరగా అనిపించవు కానీ ఫస్ట్ టైం వినట్లకే కొత్తగానే అనిపిస్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి మన రికార్డింగ్స్ ఉన్నాయి ఆన్లైన్ మొన్న ఒక రోజు గమనిస్తా ఉన్నాను ఎప్పుడు ఎగ్జాక్ట్లీ మనం రికార్డింగ్ స్టార్ట్ చేసినాం అప్లోడ్స్ చేస్తున్నాం ఎయిట్ ఇయర్స్ అయితే డెఫినెట్లీ జోక్ కాదు ఎయిట్ ఇయర్స్ అంటే లాంగ్ కొన్ని వందల గంటలు రికార్డింగ్స్ చేసి వాటన్నిటినీ మనం పెట్టినాం దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు ఎంత ఓపిక వీళ్ళకు ఉండేదనేది ఎందుకంటే ఓపిక వానికి ఇవ్వడు ఓపిక వానికి ఎట్టి పరిస్థితుల్లో ఇవి బయలుపరచబడవు అందుకే ఈ ఓపిక వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఆటోమేటిక్గా అక్కడిక్కడ పోయి వెతుక్కుంటూ ఉంటారు వాక్యాలు మన గ్రూప్లట్లు ఉండం మనం మనము ఇరుకు మార్గంలో ఉన్నాం కదా లెఫ్ట్కి రైట్కి ఏముంటాయో మీకు తెలుసు సర్పంలో తేళ్ళు ఉంటాయి ఆ మధ్యలో వాటి రెండింటి మధ్యలో నుంచి మనం పోతున్న మందికే ఎదిగో తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపిస్తుంటేనే మిమ్మల్ని పంపిస్తాను అన్నడా లేదా మన తోడేళ్ళు ఉంటాయి రక్కేస్తా ఉంటాయి తోడేళ్ళు అంటే ఓ రీతిగా చెప్పాలంటే సర్పంలో తేళ్ళ గుంపులకు సాదృశ్యం అవి అవి రక్కేస్తాయి ఇంకా రెండింటికి పండ్లు చాలా కొషగా ఉంటాయి కదా సర్పంలో కూడా కొషగా ఉంటాయి తేళ్లకు కూడా పుండిలు కొషగా ఉంటాయి కాబట్టి ఆ రెండు గుంపుల మధ్యలో మనం పోతున్న మందికి ఇరుకు మార్గం అంతా ఈజీ కాదు ఎందుకంటే వాటితో సహవాసం చేయలేము వాటితో ఉండలేము వాటిని భరించలేము అందుకు అది నులివెచ్చని జీవితం ఆ ఎటువంటి పరిస్థితులు ఉండలేం ఇప్పుడు నులివెచ్చని జీవితం అంటే కొన్నిసార్లు సర్పాలతోని కొన్నిసార్లు తేళ్లతో కలిసి ఉండడం కానీ మనం ఈ రెండిటితో ఉండలేము ఎందుకంటే అది మనం సహించలేం ఒక్క క్షణంగా భరించలేం వాళ్ళ సహవాసం అందుకు మనం వాళ్ళ సహవాసాల నుంచి బయటకు వస్తూ ఉంటాం అయితే ప్రకటన గ్రంథంలో కూడా మనకి ఇవన్నీ కనిపిస్తాయి ఏంటి మొదటి నుంచి ఆ ఆది నుంచి చూస్తూ ఉంటాం ఇవన్నీ గుంపులకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా మనం కయ్యను జీవితం చేసినప్పుడు కయ్యను హేవెల్ చంపండి పైన మనకు తేళ్ల గు తేలగుణంగా కనిపిస్తుంది సర్పం గుణంగా కనిపిస్తూ ఉంటది దాని తర్వాత అది ప్రపంచాత్మకంగా విస్తరించినట్టు మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరిలో ఇవి అనిపిస్తూ ఉంటాయి గుణగణాలు ఒకప్పుడు మనలో ఉండే గుణగణాలు సర్పమృతి ఏళ్ళ గుణగణాలు కానీ మనం వాటి నుంచి బయటకు వచ్చినాం ఎట్లా తెలుసుకొని వచ్చినాం ఖచ్చితంగా ఆయన కృపనే అది అది మనము ఏదో అతిశయించడానికి వీలు లేదు మనం ఏదో చదువుకున్న మనకి ఏదో స్పెషల్ గా బయలుపరచబడిందని చెప్పడానికి కూడా వీల్లేదు అది ఖచ్చితంగా ఆయన ప్రేమనే మనం ప్రేమించి ఒక చిన్న గుంపుకి వీటన్నింటినీ ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇది సృష్టి ఆరంభం నుంచి ఉన్న ఇవన్నీ మర్మల్ మన కొరకు వాటన్నిటిని తీసి బయటికి చూపిస్తున్నారు ఎందుకంటే మనము గత పోయిన వారంలో కూడా ఒక వాక్యం నేను మీకు చూపించిన ఒకసారి చూడండి ఏషయ గ్రంథం అనుకుంటా నలభై అధ్యాయం ఏషయా గ్రంథంలో మనం చూస్తాం ఇక్కడ చూస్తాం నలభై ఆరవ అధ్యాయంలో చదువు తెలుసుంటే నా ఆలోచన నిలిచిన చిత్తం అంతా నెరవేర్చుకోలేదని చూడండి చెప్పుకోలేదు దేవుడు తన దేవుడు మాట్లాడుతుంటే అక్కడ మనతోనే ఏమైనా మాట్లాడుతున్నా అంటే నా ఆలోచన గురించి తన ఆలోచన గురించి చెప్తున్నాడు తన ఆలోచన అంటే ఆరంభం మొదలుకొని సృష్టి ఆరంభం మొదలుకొని తన ఆలోచన ఎట్లా ఉండే అని అక్కడ దాని తర్వాత తన చిత్తం గురించి చెప్తున్నాడు ఇప్పుడు చదువు నా ఆలోచన నిలిచిన నెరవేర్చుకోలేదని చెప్పుకోనచ్చు ఆది నుండి నేనే కలగబో వాటిని చూడండి అయితే తన ఆలోచన తన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటాడు అందుకే నీ చిత్తం సిద్ధించుగా కాంటాం నీ చిత్తం నెరవేరునుగా కంటాం ఎందుకు చెప్పండి అది దానికి నువ్వు నువ్వు ప్రేరణ చేయడానికి వీల్లేదు ఆయన ఆలోచన ఆయన చిత్తం సంపూర్ణంగా ఆయననే నెరవేర్చుకుంటూ అంటాడు అంటే సృష్టి ఆరంభానికి ముందే ఉండేది ఇవన్నీ ఆలోచనలు ఆయన భవిష్యత్తులో ఏ రీతి ఉండబోతున్నాయి తరాలు ఇప్పుడు దృష్టిలో ఇది ఒక భాగం అంతే ఈ సృష్టిలో భూమి ఒకటే భాగం అసలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఒకప్పుడు ఆయనలో ఉండే ఆయన కడుపులు ఆయన గర్భంలో ఉండే అవన్నిటిని ఆయన బయటికి తీసుకొచ్చాడు భూమి ఆకాశం వీటన్నిటి సృష్టించండి ఆయన కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలంటే ఎంత గ్రాండ్గా ఉండి చూడండి ఆయన ప్లాన్ గంభీరమైన ప్రణాళిక కదా అది ఊహిస్తేనే వరల్డ్ జందరిస్తా ఉంటుంది నాకైతే కాబట్టి ఈరోజు మనము ఆ యొక్క మొదటి గుర్రానికి సంబంధించిన విషయాలను ముగించుకొని రెండవ గుర్రానికి సంబంధించిన విషయాలు ధర్మించబోతున్నాం క్లుప్తంగా నేను పోయిన వారం ఏంటంటే మొదటి గుర్రము సంబంధించింది ప్రకణ గ్రంథము ఆరో అధ్యాయము దాన్ని మనము జకర్యా గ్రంథం ఆరో అధ్యాయంతో పోల్చుకొని చూడాల్సి వస్తుంది అన్నట్టు ఎందుకంటే నేను చూపించినప్పుడు పోయిన అది మనం ఒక ఐదు ఆరు ఏళ్ళ క్రితం ఐదు ఐదు ఐదు ఏళ్ల క్రితం కూడా మనం చూసినాం అది గ్రంథము ఆరో అధ్యాయము తర్వాత జకరే గ్రంథము ఆరో అధ్యాయము ఒకటే విధంగా కనిపిస్తా ఉంటాయి అప్పుడు మనం చూస్తున్న మొదటి వశనంలో ఆ గొరపుల ఏడు ముద్రలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా నాలుగు జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పటం వింటుంది కాబట్టి దేవుని స్వరము ఉరుము వంటిది ఉరుముడు ఉరుములు అంటే నేను మాట్లాడితే అందుకే మన మధ్యలో బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రవచనం వచ్చినప్పుడు ఉరిమినట్లు ఉంటుంది వాళ్ళ గొంతు అది దాని తర్వాత కొంచెం సేపటి వరకు వాళ్ళకి మాట్లాడి కూడా రాదు గొంతు దేవుని స్వరం అట్లా ఉంటుంది అన్నట్టు ఉరుములాగా ఉంటుంది అన్నట్టు మోషయ్యా యొక్క పర్వత మీద కూడా మనం చూస్తాం ఉరుముల శబ్దము మెరుపుల శబ్దం దాని తర్వాత మన ప్రభు ఆ యొక్క ఒలివ కొండ మీద నిలబడ్డప్పుడు కూడా ఉరుము వంటి శబ్దం వీళ్ళకి వినిపించింది శిష్యులకి కింద వాన్ని ఆ శబ్దం ఉరిమినట్లు దాని తర్వాత తీసుకొని ఆ యొక్క నది ఒడ్డునకు వచ్చినప్పుడు కూడా ఆ స్వరం వినిపించింది ఉరుము వంటి స్వరం కాబట్టి దేవుని స్వరము ఉరుము వంటిది కాబట్టి ప్రతి ఉరుము ప్రతి శబ్దము ఉరుము వంటిది ఆయన ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానట్టు ఉరుముడు అందుకే ఏడు ఉరుములకు సంబంధించింది లేక సెవెన్ థండర్స్ అని మనం ధ్యానించినాం దాని గురించి దీని గురించి నువ్వేం రానవసరం లేదు అంటాడు యోహన్ తోడు అప్పుడు అర్థం ఏంటంటే ఈ ఏడు ఉరుములు ఏడు బూరలు అన్నట్టు ఎందుకంటే బూర ఊదినప్పుడు ఉరుములాగా ఉంటుంది కదా అది భరించలేమన్నట్టు శబ్దం కాబట్టి ఉరుములు దేవుని స్వరానికి సంబంధించింది లేక దేవుని చివరి వార్నింగ్స్ కి సంబంధించింది అనేది కాబట్టి ఉరుము అంటే దేవుడు మాట్లాడటట్లు ఉంటుంది మరి నేను చూడండి ఒక తెల్లని గుర్రం కనబడి దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉన్నాను అతనికి కిరీటం ఇవ్వబడను అతడు జయించు జయించుటకు బయలు కాబట్టి ఇది బహు దీర్ఘ నేను అనుకుంటాం మూడు రెండు మూడు వారాలు ధ్యానించడం బహు దీర్ఘంగా వెరీ క్లుప్తంగా నేను దాన్ని ముగించేస్తున్నాను ఇది దీంట్లో ఉన్న ఇప్పుడు సాధారణంగా ప్రకటన గ్రంథం ధ్యానిస్తే అప్పుడు ఎందుకు దాన్ని ప్రకటించే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారంటే వారికి చిహ్నపరమైన ఆ భాష అర్థం కాకపోవడం ప్రకృతి సహజమైన భాషలో చూస్తూ ఉంటారు కాబట్టి వాటిని తప్పు చేసి తప్పులు అవకాశం ఉంటుంది దాని వెనక ఉన్న ఆత్మీయ భాష అంటాం మనం లేక పర్లోకపు భాష దేవుడు తన దూతలతో పాటు కలిసి మాట్లాడే భాష వారు మాట్లాడుకుంటే భాష మనకి రాదు కాబట్టి మనకి పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడు అతనే అవి అర్థం చేసే చేస్తాడు ఎందుకంటే నాలోనేవే తీసుకొని మీకు చూపించండి కాబట్టి ఇవన్నీ ప్రభులు ఉన్నాయి కదా మొదటి నుంచి సృష్టి ఆరంభం మొదలుకొని వాక్యాలన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి అవి నీకు అర్థం కావాలంటే నీకు చిహ్నపరమైన భాష లేక దాన్ని ఇంగ్లీష్లో సింబాలిక్ లాంగ్వేజ్ అంటాం లేక లాంగ్వేజ్ ఆఫ్ మెటఫోర్స్ అంటాం వాటిని తెలుగులో పదాలనే ఖర్చు అయ్యడం బహు కష్టం నాకైతే కాబట్టి ఇది చిహ్నాలు ఇవన్నీ చిహ్నమే అంటే ప్రతిదీ ఆత్మీయమైనవి చిహ్నాలన్నీ ఆత్మీయపరంగా ఉంటాయి ఉదాహరణగా తెల్లని గురం అంటే నిజంగా తెలియని గురం అది నిజంగా తెలియని గురాలు నల్లని గురాలు అట్లా కనిపిస్తూ ఉంటాయా ప్రపంచం అంతటా తిరుగుతున్నాయి గుర్రాలు కనిపించవు కదా ఒక కోవల ఉండొచ్చు తెల్లని గురం నల్లని గురం ఉదాహరణకి పచ్చ గుర్రని ఎప్పుడు అని చూసింటా కలర్ గుర్రాన్ని ఎక్కడ చూడం కదా మనం బ్రౌన్ ఉండొచ్చు చాక్లెట్ కలర్ ఉండొచ్చు బ్లాక్ ఉండొచ్చు వైట్ ఉండొచ్చు చారాలు చారాలు ఉండొచ్చు కానీ కంప్లీట్ గా గ్రీన్ కలర్ గుర్రాన్ని నేను ఇంతా అట్లా అవకాశం లేదు ఎందుకంటే ఇవన్నీ చిహ్నపరమైన భాష అందుకే ఎప్పుడన్నా కానీ పర్యటన గ్రంథము ధ్యానించాలంటే మటుకు నీకు మెటఫోరిక్ లాంగ్వేజ్ చాలా అవసరం మెటఫోరిక్ లాంగ్వేజ్ అంటే అది ఒక కోర్స్ అది కోర్స్ చేయాలా మనం మనలో ఎవరైనా చేయలేదు నేను ఎప్పుడు చేయలేదు కానీ నేనేం చేసినట్టు ఆ పుస్తకాలు తీసుకొని గణించడానికి ట్రై చేసినాను గతంలో కూడా నేను కొన్ని చూపించిన ఆ చిహ్నాలు చిహ్న వాటికి సంబంధించిన విషయాలు ఉదాహరణకి బబులోన్ అనుకోండి ప్రకృతి సహజంగా ఉండే బబులోన్ ఒకప్పుడు ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఉంది బబులోన్ అది ఎప్పుడూ కూలిపోయింది మనం చూస్తాం ప్రక మన ఇర్మియా కాలంలో అది కూలిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం కానీ అది ఇప్పుడు ఉన్నది బబులోన్ ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయంలో చూస్తాం మనం బబులోన్ ఉన్నది ఏ రూపకం చిహ్న పరంగా ఉండేది కళ్ళకి కనిపించే బబ్బులోను కాదు ఇది ఆ రోజులలో నిజంగా ఉంటే కళ్ళకి కనిపించే బబులోను ఉదాహరణకి ఆ రోజు బబులోను మూడు గుంపులుగా విభజించబడింది మీకు తెలుసు ఎవరికన్నా మాదిలు పారసికులు రెండు గుంపులు గొప్ప ప్రజలు రకరకాల ప్రజలు ప్రపంచం అంతటి నుంచి జనం ఉంటారు బాబులోను ఆ రోజులలో ఎట్లా ఉన్నానంటే ఈ రోజులలో అమెరికా ఆ రోజుల్లో అట్లా ఉండే అది ఆ రోజుల్లో ఎట్లు ఈ రోజు అమెరికా ఉన్నట్లు అమెరికా దేశానికి ప్రపంచం నుంచి బహు తెలివిగాల వాళ్ళు పోతూ ఉంటారు అంటే నేను ఏంటంటే తెలివి వాళ్ళు ఎవరి దేశంలో వాళ్ళు ఉండిపోతాను అది కాదు చానా బహు తెలివిగా ఇంటెలిజెంట్ టాప్ ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్స్ పిల్లలు బహు విపరీతమైన అమితంగా తెలివి ఉన్న వాళ్ళందరూ ఆ దేశానికి పోయి సెటిల్ అవుతారు అమెరికాకి అట్లనే బబులోనికి కూడా తెలివి వాళ్ళందరూ పెట్టారు అట్లనే ఆ నికాథ్ రాజు ప్రజలని దేశాలని కొలగొట్టినప్పుడు ఆ దేశంలో ఉండే బహు తెలివి గల వాళ్ళందరూ అంటే వీళ్ళు ఏంటంటే తెలివి వాళ్ళు దేశాన్ని గొప్ప దేశంగా మార్చగలరని ఫరకు కదా బుద్ధి తెలివి గల పిరమిడ్లు కట్టించుకున్నాడు గొప్ప గొప్ప ఆ ప్రాంతాలు గోషేన్ అనే పట్టణాన్ని కట్టించుకున్నాడు మెంఫీస్ అనే పట్టణాన్ని కట్టించుకున్నాడు పెద్ద పెద్ద పట్టణాలు కట్టించుకున్నాడు దంత దంతంతో కట్టింపబడిన మందిరాలు అంతఃపురాలు కట్టించుకున్నాడు తెలివి గల వాళ్ళే అట్లాంటివి కట్టించారు ఏం చేస్తారు నిపు జరగదాని అట్లనే చేసేయండి తెలివి గల వాళ్ళని అందరినీ వ్యవస్థలని బబులోనికి బానిసలాగా తీసుకెళ్ళిడు పనికి రాని వారిని పేదలని దిక్కుమాలిన వారిని లేక కుంటి వారిని గుడ్డి వారిని అందరినీ ఆ దేశాల్లో ఎందుకంటే అట్లాంటి వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేయలేరు కానీ అటువంటి వాళ్ళనే దేవుడు ఏర్పరచుకున్నట్టు మనం చూస్తాం కొంతలాసిన పత్రికలో ఈ లోకం ఉత్తరుణీకరించిన వారినే మన ప్రభు ఎన్నుకుంటాడు మనమంతా అట్లాంటి వాళ్ళే మనకు ఎవరికి కూడా తెలియలేదు మనమంతా ఇంటెలిజెంట్ గానే కాదు వాళ్ళ నేను ఇంటెలిజెంట్ కానీ అంటే నేను అమెరికాలో చెప్పేటేమో కాబట్టి అంటే ఈరోజు బైబిల్ వాక్యాలు ప్రకటించే వాళ్ళు అమెరికానే బబులోను అని చెప్తుంటారు కానీ నా బబులోను అని చెప్తుంటే ఈ క్యాలెండర్ బబ్బులోని క్యాలెండర్ ఎందుకంటే ఖగోళ శాస్త్రవేత్తలు రకరకాల జ్ఞానం గల వాళ్ళందరినీ పిలిపిస్తారు కానీ ఎవరికందేశారు కళని దాని భావాన్ని వ్యక్తపరచడం కోరుకు ఎవరి వల్ల కాదు విశదీకరించడం ఎంత తెలివి ఉంటే ఏముందో ఈ లోకస్తులు తెలివి గలవాలని ఎన్నుకుంటారు మన ప్రభు తెలివి వారిని ఎన్నుకుంటారు ఎందుకంటే జ్ఞానం గలవారు ఆయనకు అవసరం ఆయన జ్ఞానం పెట్టేవాడు కాబట్టి ఆయన ఆకర్షించుకునేవాళ్ళు వాళ్ళకి అటువంటి జ్ఞానం ఉంటుంది దాని లంటి తప్ప ఎవరు ఆ కళాభావం చెప్పలేకపోయినట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి బబులోను అది మతపరమైన క్రైస్తవ జీవితం నేను ఎన్నిసార్లు చూపిస్తూ ఉంటారు మనం ఉన్నది అది మూడుగా విభజింపబడింది అని ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పంతొమ్మిదో శాతాలు ఎనిమిది సార్లు మనం చూపిస్తూ ఉంటాం మొదటి మొదటి మూడు భాగాలు అంటే మొదటి అంటే ముప్పై మూడవ శాతం టూ త్రీ అంటాం దాన్ని మొదటి మూడో భాగము గొప్ప జనము అట్లనే ఇంకొక తక్కిన రెండు భాగంలో సర్పంలకు తేళ్లకి సాదృశ్యం అని మనం చూస్తూ ఉంటాం అయితే ఆ బొబులోను శాశ్వతంగా అది పతనం అయిపోతుంది అనేది అది కూలిని కూలన రెండు సార్లు మనం వింటాం ప్రకటన గొప్ప జనం అంతా హతసాక్షులు అవుతారని మనం చూస్తూ ఉంటాం అయితే ఎప్పుడైతే నువ్వు బబుల నుంచి తప్పించుకుంటావో నువ్వు కాపాడబడతావు లేకపోతే అక్కడ నువ్వు ఖచ్చితంగా చనిపోవలసిందే బానీస్ అలాగైపోయి కాబట్టి బబులోను కూలిపోవడం అనేది మనము పద్దెనిమిది ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ నెల చూస్తాం అది ఇంకా సిద్ధమవుతుంది ఇంకా కాలం కూడా వెరీ ఫ్యూ సంవత్సరాలే అందుకే మనం మరీ మనం మీకు అర్థం చేసుకోవాలా నీ చెప్పిన భాష మనం మీకు మనం అర్థం చేసుకోకపోతే మటుకు నువ్వు ఖచ్చితంగా తప్పిదాలు చేస్తూ నీ నువ్వు అగ్నం చెప్తప్పుడు అన్ని మిస్టేక్సే ఉంటాయి నీ నీ జ్ఞానం ప్రకారం నువ్వు చెప్తా ఉంటావు ఉదాహరణకి రథాల గురించి మనం దీక్షణం పోయిన వారం రథాలు దేనికి సంబంధించిన మనకి తెలుసు రథాలు సాధారణంగా యుద్ధాలలో వాడేటోళ్ళు కదా చరిత్రలో ఈ రోజు కూడా రథాలు ఆర్మ్డ్ కార్స్ అంటాం వాటిని వ్యాన్స్ అంటాం మిలిటరీ వ్యాన్స్ అంటాం వాటిని కానీ ఆ రోజు రెండు వేల మిలిటరీ వ్యాన్స్ ఎక్కడ చూడగలుగువాలి ఇది మిలిటరీ వ్యాన్ పదమే లేదు వాడికి రథాలనే చెప్పుకోవాలి నా హోమ్ గ్రంథాలు చూస్తాము ఆయన చూస్తున్నట్టు భవిష్యత్తులో రథాలు ఆయన ప్రవచనంలో రథాలకి ఆ కాగడాలు అవి ఎంతో వేగంగా పరిగెత్తుతున్నాయి అంటాడు మరి వాటికి కాగడాలు ఉన్నాయి రథాలు వేగంగా పరిగెత్తున్నాయి అంటే ఆ రోజు కొన్ని రెండు సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచ ఆయన దర్శనాలు చూస్తున్నాడు మోడర్న్ లైఫ్ ఎట్లుంటుంది అనేది ఈ రోజుల్లో ఆటోమొబైల్ వెహికల్స్ ఎంతో ఫాస్ట్ గా తెలుసు కదా నేను ఆ విలియం బ్రిన్హామ్ గొప్ప ప్రవక్త ఆయన పుస్తకాలు నేను చదివిన ఒక ఇరవై సంవత్సరాల క్రితం అన్ని చదివేసిన ఆయన ఆయన ప్రకటించిన ఆయన ప్రకటించిన ఆ ప్రకటన లేక ఆయన సేవ విధానాలలో ఎన్ని వాక్యాలన్నాయి అవన్నీ పుస్తకాల రూపకంగా మార్చి నేను ఎన్ని సద్వేషణ రాత్రి బగలేదన్న నిధం ఆయన ఒక్క పుస్తకంలో ఆయన ప్రవచనం చూసిన నైన్టీన్ లో ప్రవచనం అయినది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆయన ఏం చూస్తున్నాడంటే భవిష్యత్తులో నేను కార్స్ చూస్తున్నాను దానికి డ్రైవర్ లేడు వాటంతట అవే నడుస్తున్నాయని చూపించ ఆయన చెప్తున్నాడు నేను ఈ మధ్య మరోసారి ఎందుకు చదువుతుంటే నాకు అది ఇప్పుడు నిజంగా ఎలక్ట్రిక్ కార్స్ డ్రైవింగ్ లేకుండా నడుస్తున్నాయి కదా టెస్లా కారు బహు బహు కాస్ట్లీ కార్ ఈ రోజు ప్రపంచం అంతట్లో వన్ క్రోర్ మీద ఉంటుంది ఒక కార్ వన్ పాయింట్ అంటే ఒక కార్ వన్ పాయింట్ వన్ దాంట్లో నువ్వు నువ్వు డ్రైవింగ్ నువ్వు నువ్వు ఫ్రంట్ లో కూర్చొచ్చి ఎంతమంది అని కూర్చుంటారు మంది నాలుగు మంది కూర్చుంటారు ఒక కార్ లో నువ్వు అర్థంలో లేదు నీ పని నువ్వు చేసుకోవచ్చు ఆ కార్ దానంతట అదే నడుచుకుంటా ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం బహుశా అనుకుంటే డిసెంబర్ లోపల రిలీజ్ చేస్తారేమో మాకు తెలిసిన డిసెంబర్లో అన్ని అన్యాయం జరగబోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరము ఆ కారు స్టార్ట్ అవుతుంది ఇండియాలో అంటే డ్రైవర్ లేని కార్లు నువ్వు ఎక్కడన్నా కూర్చో బటన్స్ వచ్చేస్తే ఏసీ ఎక్కడ పోవాలనో ఆడ బటన్ వచ్చేస్తే అది అక్కడ తీసుకెళ్ళిపోతుంది ఎట్లా రూట్స్ పోవాలన్న దానికి తెలుసు ఎవడన్నా అడ్డం వస్తే అది ఆగుతుంది హార్న్ కొడుతుంది అంటే మనిషి చేసే పనులన్నీ అదే చేస్తుంది భవిష్యత్తులో నీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు అన్నట్టు అట్లా తయారు కార్లు చూడండి అమితమైపోయినా జ్ఞానం మనుషులే కాబట్టి భవిష్యత్తులో ఉండే ఈ యొక్క రథాలు అంటే మన టైంలో ఉన్నాయి ఇప్పుడు ఈ రథాలు అది మనం ఈ ఏష గ్రంథాలు చూస్తున్నాము ప్రకటన గ్రంథము ఐదు ఐదవ బూర ఆరవ బూర ఏడవ బూరలో చూసినాం మనం నాలుగు సంవత్సరాల నుంచి దాని తర్వాత జకర గ్రంథాలు చూస్తున్నాము ఈరోజు మరి విశేషంగా ఇది నేను చూపించేస్తే అది మొదటి ముద్రకు సంబంధించిన అన్ని వాక్యాలు అయిపోతాయి మనకి ముఖ్యంగా నాహోమ గ్రంథము రెండవ అధ్యాయంలో చూస్తారు ఈ యొక్క రథాలు ఎంత స్పీడ్గా పోతున్నాయి అనేది తర్వాత గుర్రాలు ఈ చిహ్న చెప్పబడిన పదం గుర్రం దేనికి సంబంధించింది అయితే సాధనంగా నేను కూడా గమనించిన చాలా మంది ప్రకటన గంధం ప్రకటిస్తప్పుడు గుర్రాల గురించి చెప్తూడు గుర్రం మీద కూర్చున్న గురించి చెప్తారు కానీ గుర్రాల గురించి చెప్పారు నేను ఎన్నో వాక్యాలు విన్నా ఎంతమంది చెప్పడం విన్నా వాళ్ళ గురించి నేను తక్కువ చెప్తలేను ఇది ఎందుకు మనం అర్థం చేసుకోవాలంటే నువ్వు వాక్యం చెప్తాప్పుడు చిహ్న చిహ్నాలను ఎందుకు మర్చిపోతున్నావు అక్కడే ఉంది దైవికమైన నడిపింపు గుర్రం మీద ఉన్న గురించి మాట్లాడుతున్నారు కానీ గుర్రాలు దీనికి సంబంధించిన మాట్లాడలేకపోతున్నారు కానీ ప్రకటన గంధం ఆరో వాద్యానికి నాలుగు గుర్రాలు ఉన్నాయి నాలుగు రంగుల గుర్రాలు ఉన్నాయి ఎందుకు రంగులు చెప్తున్నాడు ఎందుకు గుర్రాలు చెప్తున్నాడు గుర్రాల మీద మనుషుల గురించి చెప్తున్నాడు అంటే రౌతులు అంటాం కదా గుర్రాలు నడిపించే వాళ్ళని రౌతులు అంటాం వాడు గుర్రాలు ఉన్నాయి వాటికి రంగులు ఉన్నాయి అన్ని చిహ్నాలి చెప్పేవాడు అన్ని మర్చిపోతాడు ఏదో చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు మనం అట్లా నిర్లక్ష్యం ఉండద్దు వాక్యం చెప్తప్పుడు ఎందుకంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ కాబట్టి ఈరోజు నీది రేపు నీది కాదు ఈరోజు అవకాశం వచ్చినప్పుడు ఈ రోజు నేర్చేసుకోవాలి ఎందుకంటే ఇంకెక్కువ కాలం లేదు నేను చెప్తున్నా ఈ సిచ్యువేషన్ ఏ టైమ్స్ ఆయనేసి నేనేం భయపడుతున్నాయి కూడా రేపటి గురించి చక్కన వెళ్ళిపోతుంది దేవుని సన్నిధికి మన ప్రాణాలి దూతలు ఉంటారు ముగ్గురు నలుగురు దూతలు ఉంటారు ప్రతి నువ్వు మరణించే నేను చెప్తానని భయపడద్దు నువ్వు మరణించే నీ దగ్గర అంటే నువ్వు పుట్టిన పుట్టింది మొదలుకొని బ్రతికి కాలం వరకు ఇద్దరు ఉంటారు దూతలు నీ పక్కన నీ కుడి పక్కన నేను పక్కన రక్షింపబడ్డ వాళ్ళకి దేవుని ఆత్మ నడిపింటారు ఎందుకంటే దేవుడు ఎక్కడక్కడ దూతలు చుట్టూ ఉంటారు నీ హృదయంలో దేవుని నింపుకుంటే నీకు చుట్టూ దూతలు దిగొస్తారంటే ఎప్పుడు నువ్వు స్థుతిగా అలా ఆయన సమర్పించుకున్నావు నీ చుట్టూ దేవుని దూతలు ఉంటారు అన్నట్టు అయితే నువ్వు మరణించినప్పుడు నీ ఆత్మను తీసుకొని పోవడానికి ఇంకొక ఇద్దరు దూతలు వస్తారండి పై నుంచి పై లోకం నుంచి నలుగురు దూతలు నేను పట్టుకొని పోతారు నీ ఆత్మని బలా మంచి దాసుడ ఎంతో విలువగా ఆయన కొరకు ఎంతో ప్రయాస్పదం సేవ చేసినావు ఈ లోకంలో ఆయన నామాన్ని స్థిరపరిచినాను ఆయన వాక్యాన్ని ప్రకటించి స్థిరపరిచినావు అనేకుల జీవితాలలో ఎవరు కనివినయారు నీవు ఆయన కొరకు సేవ చేసినావు అని ఎంతో కృతజ్ఞత భావంతో దేవుడు తన బిడల్ని తీసుకోకపోవడానికి తన దూతలను పంపించడం దూతలన్నీ మనకి పరిచారకులాగా పెట్టింది గొప్ప దేవుడు అంటే మనం అంటే ఎంత ప్రేమను తీసుకోండి మన ప్రభుకి మనల్ని ఎంత స్పెషల్గా ప్రేమించిందో చూసుకోండి మనల్ని కేవలం పుట్టించిందే కాక మమ్మల్ని పోషించిందే కాక మనకు రక్షణ అనుభవించిందేగాక దివరాత్రులు కాచి కాపాడుతూ దూతలం పెట్టింటూ చివరికి ఈ లోకం నుంచి ఆలోకం దూతలం పంపిస్తుంది ఎందుకంటే మనం ఆ రూట్స్ మర్చిపోయినాం పరోలోకం పోయే రూట్స్ యాకొబో నిచ్చెన్న నాకు విషయం జ్ఞాపకం తీస్తూ ఉంటుంది ఆ నిచ్చెన మర్చిపోయినారు అందరూ ఏసుపులకు సాదృశం ఉన్న నిచ్చెన నుంచి పైకి పోతుంది నిచ్చెన అన్ని పైకి కిందికి వస్తలేదు ఆ కళలో కాబట్టి ప్రతి ఒక్కరూ పోవాల్సిందే పైకి మళ్ళీ మర్చిపోయినా మీ లోకంలో ఎందుకో తెలుసా ఒక్కసారి శరీరంలోకి చెప్పడినాక ఇల్లోకొక విధానాలు ఏం తెలుసా కిందికే ఆకర్షిస్తూ ఉంటాయి మట్టితో చేయబడింది కదా శరీరం మట్టితో చేయబడింది కాబట్టి మట్టికే ఆకర్షిపబడతూ ఉంటుంది కానీ మనము ఆకాశ కదా ఆకాశానికి ఆకర్షింపబడాలి మనం మన ఆయుష్కాంతం అక్కడ ఉండాలా ఇక్కడ కాదు ఎందరో దృష్టం ఏంటంటే మనం అంతా ఆకర్షింపబడతా ఉన్నాం ఇంకా ఎంతకాలం దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత ఉత్తర దిక్కు ఇది ఒక చిహ్నం చాలా ముఖ్యమైన చిహ్నం ఉత్తరం అంటే నార్త్ అంటాం కదా ఇంగ్లీష్లో ఉత్తరం అనేది ఎప్పుడు తేళ్లకి సాదృశ్యం ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆ తేళ్లు ప్రాకుతూ ఉంటాయి పై నుంచి కొండ మీద నుంచి ఉత్తరం అంటాం కొన్నిసార్లు ఉత్తరము సర్పలకు కూడా సాదృశ్యంగా ఉంటాయి ఎందుకంటే ఉత్తర దిక్కు నుంచి చలి మనకు వస్తుంది మనకి సాధారణంగా డిసెంబర్ చివరికి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి టైంలో మరీ చలి ఉంటుంది ఈ చలి వీస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే అది నార్త్ ఇండియా నుంచి వస్తుంది ఆ చలి ఆ ఉత్తర దిక్కు హిమాలయ మౌంటైన్స్ ఆ పర్వతాల నుంచి అక్కడి నుంచి ఆ చలి సౌత్ ఇండియా వరకు వస్తుంది అది భరించలేమన్నట్టు కాబట్టి చలి అనగానే మళ్ళీ మనకు అర్థం చేసుకోవాలి తేళ్ళ పాములకు సాదృశ్యం లేక సర్పలకు సాదృశ్యం కాబట్టి ఆ చిహ్న నేను వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఉత్తర దిక్కున అన్నప్పుడు అది తేళ్లకి సాదృశ్యమా సర్పంలో సాదృశ్యమా అన్న ఆ ప్రిన్సిపల్ నీకు అర్థం కావాలా ఆ చిహ్నని నేను అర్థం చేసుకోవాలా కానీ సాధారణంగా ఉత్తరం ఎప్పుడు తేళ్లకి సాదృశ్యం లేక సైనికులకు సాదృశ్యం లేదా సోల్జర్స్ సాదృశ్యం ఆర్మీ అంటాను ఇంగ్లీష్ లో ఆర్మీకి సాదృశ్యం అన్నట్టు వీళ్ళందరూ వస్తూ ఉంటారు అట్లా అదే దక్షిణ మనంగానే తేళ్ళకి సర్పంలోకి సాదృశ్యం అని అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే చలి దక్షిణ మనంగానే చల్లగా ఉంటుంది కాబట్టి అది సర్పంలోకి సాదృశ్యం కింద ఉంటాయి కాబట్టి అవి కింద దాచుకుని ఉంటాయి కాబట్టి అవి చలికి సాదృశ్యం అనట్లేక సర్పం అంటే అది దక్షిణ భాగానికి సాదృశ్యం ఆరవ బూరలో చూస్తాం మనం దాన్ని ఆరవ బోదినప్పుడు బూర ఓదినప్పుడు బయటికి రావడము విజృంభించి ఇంకొకరికి చెప్పాలంటే మన ప్రభువే వారిని సర్ప సంతానామాన్ని పోల్చేయండు మట్టైసు వార్త మూడో అధ్యాయంలో పరిశైలు సద్దుకాయలని సర్పములతో పోల్స్తారు ఆయన లేక శాస్త్రులని శాస్త్రులను పరిశీలను సర్దుకైలను ఒక దిక్కు ఒకసారి ఏమవుతుందంటే పరిశైలు సర్దుకయలు కలిసి మరొకసారి శాస్త్రులు పరిశైలు కలిసి వస్తూ చాలా ఆశ్చర్యంగా ఈ గుంపులు కలిసి వస్తున్నప్పుడు కళ్ళు గిరవబడప్పుడు నువ్వు వాక్యం నియమిస్తున్నప్పుడు ఓహో ఈ టైంలో ఈ రెండు గుంపులు వస్తున్నాయి ఇప్పుడు నేను అది చూస్తున్నాను నా నా సినిమా చూసినట్టు అన్నట్టు అవి ఆ సిగ్నల్ అని అర్థం కాబట్టి ప్రతిసారి వీటిని చూసినప్పుడు ఈ గుంపులను చూసినప్పుడు ఈరోజుకున్నాయి ఇవన్నీ శాస్త్రులు పరిసేలు సర్దుఫైలు ఈరోజు కూడా ఉన్నారు కదా మీకు తెలుసు సర్దు ఫైలు ఎవరో పరిసేలు ఎవరో అప్పుడు పునరుదనం నమ్ముతాడు కూడా పునదనం నమ్మడు ఈరోజు ఉన్నారు కదా మనుషులు మన గుంపులు ఇవన్నీ ఉన్నాయి గుంపులు కాబట్టి ఉత్తర దిక్కున కొన్నిసార్లు సర్పములకు సాదృశ్యం అంటాం దక్షిణ దిక్కున కొన్నిసార్లు తేళ్లకు సాదృశ్యం అంటాం ఆ చిహ్నాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా తర్వాత నక్షత్రములు అన్నప్పుడు దేనికి సాదృశ్యం నక్షత్రాలన్నీ రాలి పడడం అని చేస్తాం మసీస వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో అవి ఒకప్పుడు వెలిగినాయి వెలుగు పోగొట్టుకున్నాయి కాబట్టి పడిపోవాల్సింది అక్కడి నుంచి కాబట్టి తెలియ సాదృశ్యం రీతిగా చెప్పాలంటే అట్లనే ప్రతి ప్రతి ఒక సూచన లేక చిహ్నము ఒక ఆత్మీయ సత్యాన్ని మనకి ప్రకటిస్తూ ఉంటుంది వాటిని మిస్ అయిపోయినామంటే మనం ఖచ్చితంగా మనం తప్పులు చేస్తూనే ఉంటాం బైబుల్ వాక్యం ప్రకటించడంలో అది ఏదైనా కావచ్చు ఏ వచనం కావచ్చు ఏ పుస్తకం కావచ్చు కాబట్టి ఇప్పుడు నేను దాన్ని త్వరగా ముగించేస్తున్నాను జక్ర గ్రంథం ఆరో అద్యాన్ని మనం చూస్తున్నాం ఇవన్నీ ఏంది అనేసి చూడండి ఒకసారి జక్ర గ్రంథము ఆరో అద్యం ఎవరైనా తీసుకుంటే కూడా త్వరగా చదవచ్చు మొదటి వచ్చిందా అవును నేను మరలా చేరి పర్వతముల మధ్య పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరి చూడండి చూడండి ఇప్పుడు మీకు రథములు అన్నప్పుడు అర్థం కావాలా రథముల గురించి ఇందాక నేను చూపించిన దేన్ని సూచిస్తున్నాడు అది అంటే ఛారియట్స్ గురించి మాట్లాడినా మనం కదా మోడర్న్ లైఫ్ లో ఈ కాలంలో ఛారియట్స్ అంటే లేక రథాలు అంటే దేనికి సంబంధించినవి ఆర్మీ వెహికల్స్ కావచ్చు ఆత్మీయ స్థితిలో ప్రకృతి సహజంగా అయితే ఆర్మీ వెహికల్స్ ఉంటాం ఆత్మీయ స్థితిలో దేనికి సాదృశం అయింది అతను జీవితానికి సాదృశ్యం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలా అయితే ఈ రథాలలో సాధారణంగా రథాలని తోలే వాళ్ళు ఎవరు గుర్రాలు ఉంటాయి కదా అవి పాత నిబంధన కాలంలో లేక పాత కాలంలో రథాలను తోలేటోళ్ళు ఇప్పుడు చదవండి రథాలని తోలుతలేవు అవి గుర్రాలు గుర్రాలు ఆ రథాలను తోలుతలేవు ఇప్పుడు చదువు నేను మరలా తేరి రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరి చూడను పర్వతములు ఇత్తడి పర్వతముల ఉండేను ఇప్పుడు చూడండి ఇక్కడ పర్వతములు ఉన్నాయి ఇత్తడి పర్వతం లాగా ఉన్నాయి వాటి మధ్యలో నుంచి ఈ రథాలు బయలుదేరినాయి సరే ఇవి నేను చాలా కాలం అన్ని ఈ పర్వతాలు దేనికి సంబంధించినాయి ఇత్తడి దేనికి సంబంధించిన ఎందుకంటే ప్రతి చిహ్నాన్ని మనం విశదీకరించి చూసుకున్నాం కావాలంటే మీరు ఆ రికార్డింగ్స్ ఆన్లైన్ ఉన్నాయి కాబట్టి పోయి చూసుకోండి అవి ఇప్పుడు మటుకు నేను ఈ రథాలకు సంబంధించి ఒకటి చూపిస్తాను చదువుతాను ఇప్పుడు ముందు మొదటి రథము మొదటి రథములకు ముందు ముందు ఐదో వర్షం చదువుతాయి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ నాలుగు ఐదు చదువు నా ఎలిన వాడ ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతలు నేను అడగగా అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోక నాదుడకు యహోవ సన్నిధిని విడిచి బయలు ఆకాశపు చతుర్ వాయువులు కానీ ఇంగ్లీష్ చతుర్ అంటే నాలుగు చతుర్ అంటే నాలుగు వాయువులు లేక వాయువు అంటే గాలి కదా విండ్ అంటాను ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ లో నాలుగు ఆత్మలను ఉంది అందుకే మనము ఇంగ్లీష్ బయట కూడా చదవాలా లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా నువ్వు మిస్టేక్స్ చేస్తావు ముత్తగా చదివే తెలుగులో చదివితే చతుర్వాయువులు అంటే గాలి అనేసి చెప్పేసి వెళ్ళిపోతా అది కాదు అవి నాలుగు ఆత్మలని చెప్తున్నాడు కాబట్టి ఈ నాలుగు గుర్రాలు నాలుగు ఆత్మలన్న విషయాన్ని నేను ప్రార్థన చేసుకోవాలా ఎవరు చెప్తున్నారు మనుషులు చెప్తలేరు ఈ లోకంలో కామెంటరీ పుస్తకాలు చెప్తలేవు దేవుని దూత చెప్తున్నాడు చక్కరిగా అడిగితే ఇవి ఏంది అని అడుగుతాను యోహాను భక్తులు అడిగేయండి అక్కడ ఏంది అంటే దూత చెప్తున్నాడు నీకు తెలదా అనేష్ అదే రీతిగా ఎక్కడికి వెళ్ళడా కూడా నీది ఎలాదా అంటాడు అదే రీతిగా ధాన్యులు వచ్చినప్పుడు ఇవి ఏంది నాకు అర్థం కావట్లేదు అంటే ధాన్యులు చెప్పింది దూత గాభేలు దూత కాబట్టి మనం కూడా అంతే మనం ప్రార్థించినప్పుడు దేవుని దూత ఇప్పుడు చెప్పండి మీరు దేవుని దూత అంటే నిజంగా పని నుంచి దిగి రావాలా రావచ్చు కూడా కదా అది కూడా సాధ్యం ఎందుకంటే పాత నిబంధన కాలంలో దేవుని దూతలు దిగవచ్చినారు విశదీకరించినారు మన కాలంలో కూడా వస్తున్నారు దూతలు కానీ నేను పోయిన వారం చూపించిన కొన్నెలికి సంబంధించిన విషయంలో దేవుని దూత కొన్నెళ్ళి తను చెప్తున్నాడు నేను కాదు నీకు సువాత చెప్పాల్సింది పేతులు పేతులు అనే వ్యక్తి నీకు వచ్చే సువార్థ ప్రకటిస్తాడు కాబట్టి దూతలు చెప్పలేరు సువార్థ ఇంకటి ఆయన చనిపోయిన దూతల కొరకు కాదు మన కాబట్టి మనం తప్ప ఎవరం చెప్పలేము అన్నట్టు అందుకే దూత అంటున్నాడు నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి నీ విజ్ఞాపనలు దేవుని సన్నిధికి నీ దాన జ్ఞాపకం చేయబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు దాన చేయకపోతే అవి దేవుని సాన్నిధిలో జ్ఞాపకం రావు మనం చెయ్యాలా నాకు నిన్న ఒక తా నేను చెప్తానని మా మిసెస్తోని మనం సాధారణంగా చర్చెస్ డొనేషన్స్ ఇస్తూ ఉంటాము కానీ ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి అన్ని కూడా నడిపిస్తారు కదా హిందూస్ నడిపిస్తారు ముస్లింస్ కూడా నడిపిస్తారు ఎప్పుడన్నా మళ్ళీ ఆలోచించినావా అట్లా వాళ్ళకి ఇవ్వడానికి పోయి అట్లా ఇస్తాం హిందూస్కి అది క్రైస్తవ గుణం మనం ఆ గుణం కలిగిన వాళ్ళం కాదు వాడి ఎవడన్నా కానీ వాడి మనిషి ప్రతి ఆత్మ నాదన్నాడు ప్రభు కాబట్టి మనం అట్లా ఆలోచిస్తామన్న వాళ్ళు ఇస్లాము అనాథలైనా హిందూ అనాథలైనా ఇస్లాము మతంలో ఉన్న విధానాలైనా హిందూ మతంలో ఉన్న విధానాలైనా ఎవరైనా కానీ ఫస్ట్ వాళ్ళ మనుషులు దాని మతం మనుషులు కల్పించుకునే కాదు నువ్వు ఇవ్వగలవా ఎట్లే బ్రదర్ కొంచెం కష్టం కదా అంటే కష్టం ఇవ్వండి నీకు తోచిన నీకు తలంపు వచ్చినప్పటి నువ్వు చేయాలా మనకు వచ్చిన తలంపులన్నీ మనం చేస్తున్నావా మనకి దేవుడు ఎంతగానో ఆచరించుడు విలువగా బహు లక్షల లక్షల జీతాలు నువ్వు కానీ ఏ రోజు ఒక అనాథకు ఒక ముద్ద అన్నం స్థితిలో ఉన్నాం మనం ఈరోజు బాధాకరం కదా మన సర్కుల్లో ఒక బ్రదరు ఇరవై మంది అనాథ బాలికలని పోషించేవాడు మేమంతా సపోర్ట్ చేసేవాళ్ళం ఆ రోజులలో ఆయన ఇప్పుడు బంద్ చేసుకున్నాడు చేతగాక ఎవరు చెప్పలేరు చెప్తే మనం సహా చేసేవాళ్ళం కదా చెప్పపట్టకుండా క్లోజ్ చేసేసండి అనాథాశ్రమం నేను మీ ఇరవై ఎనిమిది మంది పిల్లల్ని గవర్నమెంట్కి సప్ అప్పగించేసిండు ఇద్దరు పిల్లల్ని పెంచుకోవడం కష్టం ఆయన ఇరవై మంది ఆడపిల్లల్ని పెంచుడు అందులో కొంతమందికి పెళ్ళి కూడా చేసేయండి అట్లా ఎన్నో ఉన్నాయి అనాథమాశ్రాలు ఈ దేశంలో ఎప్పుడన్నా కనీసం అన్నం పెట్టాలా బట్టలు ఇవ్వాలా మీల్ల బర్త్డేస్ అక్కడ చేసుకోవచ్చు కదా పోయి మనం ఇంట్లో అలంకరించుకొని బిర్యానీ తెచ్చుకొని తింటాం కానీ అక్కడ పోయి అనాథాశ్రమంలో బర్త్డే చేసుకుంటారు చాలామంది అన్ని చేస్తారు క్రిస్టియన్స్ గారు నేను చూడలే క్రిస్టియన్స్ చేయడం అన్ని తీసుకుంటాను ఓ హిందూ ముస్లిం అనాథాలకి అన్నం డొనేట్ చేయడం నేను చూసినా కలరా ఎన్నో కేసులు కాబట్టి చూడండి ఇవన్నీ దేవుడు వెల్పరుస్తాడు ఎందుకంటే నువ్వు పాటించకపోతే నీ వేరే విశేషమైన సేవ జరగదు నువ్వు ప్రార్థన చేసే అద్భుతాలు జరగాలంటే నువ్వు ఇచ్చే స్థితిలో లేవు ఎప్పుడు లా లా అనే స్థితిలో ఉన్నావు తీసుకో తీసుకునే స్థితిలో లేవు నువ్వు ఎందుకంటే మన దేవుడు ఇచ్చే దేవుడే కానీ తీసుకునే దేవుడు కాదు కదా మళ్ళీ ఆయన ఇచ్చే దేవుడు అయితే నువ్వు ఎట్లుండదా ఆయన వెమరించే వాడిని కూడా ఇచ్చేవాడిలాగా ఉండాలి కదా కానీ మనము ఏం చేస్తామంటే మనము అనాథలకు కానీ పేదవాళ్ళకు కానీ ఇవ్వము హాస్పిటల్స్కి మెదలకైతే ఇస్తాము ఇది భయంకరమైన వేషధరణని నేను అమ్ముతున్నాను నేను అందుకే చెప్తూ నేను ఇంతవరకు ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి సేవలు ఉన్నాయి కదా నేను ఏ రోజు హాస్పిటల్ అడుగుపెట్టింది లేదు వస్తూ ఉంటాయి సమస్యలు ప్రార్థనతోనే జయిస్తూ ఉంటాము దాని నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎటువంటి మందు వేసుకున్నా కూడా నాకు తెలుసు అయినగానే నేను మందుల మీద ఆధారపడతాను ఎప్పుడు కూడా ఉంటాను ప్రార్థనతో దాన్ని జయిస్తూ ఉంటాను దేవుడి విధానం నేర్పింటూ అవి ప్రయత్నిస్తూ ఉంటాను కానీ పేదవాళ్ళకి నువ్వు పది రూపాయలు ఇవ్వలేదు కానీ హాస్పిటల్లో పదివేలు ఖర్చు పెడుతున్నావు ఇది ఏమన్నా బాగుందా అన్యాయం కదా నువ్వు అదే పేదవాళ్ళకి ఇచ్చింటా ఆ రోజు ఈరోజు నువ్వు హాస్పిటల్కి పోయిపోయింది అవడి నేత అట్లా అర్థం చేసుకున్నాను ఎందుకంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను నేను హాస్పిటల్లో పనిచేసిన హాస్పిటల్లో నేను అడ్మిట్ కాను నా ప్రార్థన కూడా అదే ప్రభు కాబట్టి ఈ రెండు ప్రకటన చక్ర గృహం ఆరోగ్యంగా మనము ఈ రెండు కొండల మధ్యలో నుంచి ఈ నాలుగు ఇప్పుడు వాడ ఇవేమిటో అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోక నాదుడవు సన్నిధిని విడచి వెళ్ళు ఆకాశపు చిత్త ఏ సన్నిధి నుంచి బయలుదేరినాయి చూసిండ్రు కదా సన్నిధి ఆయన సన్నిధిలో ఉండే ఇవన్నీ ఆయన సన్నిధిల నుంచి బయలుదేరినాయి చెప్పండి ఆయన సన్నిధి ఎక్కడుంది ఎక్కడ ప్రార్థనలు జరుగుతారు అక్కడ ఆయన సన్నిధి అంటే ఇవి ఎక్కడుండే ఒకప్పుడు మందిరంలో ఉండే మందిరంలో నుంచి బయలుదేరిన ఇవన్నీ ఆయన సన్నిధిలో ఆయనతో సంభాషించి ఆయన ఆజ్ఞ పొందుకొని బయటకు వచ్చిన ఇవన్నీ అయితే దేవుని యొక్క ఇందాక చూసిన విశాగ్రంథం పదహారు అధ్యాయంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు బయలుదేరినాయి ఆయన చెప్పిండి వీటికి కొన్ని పనులు చూడండి ఆ పనులు నెరవేర్చడానికి ఈ లోకంలోకి బయలుదేరినాయి ఒకవేళ నువ్వు ఆ గుంపులలో ఆ గుర్రాలలో పాటు కలిసినవేమో పరీక్షించుకోలేవు అర్థమవుతుందా గుర్రాలు బలానికి సాదోషం కదా దాని అవి చాలా బలిష్టమైనవి దాని తర్వాత అవి పరిగెత్తినాయి అంటే దాని ముందు ఎవరు నిలబడలేదు అదే కొన్నిసారి మనుషుల మీదకి లెక్కేసి వెళ్ళిపోతూ ఉంటాయి వాడు పోయినట్టే చాలా బరువు ఉంటాయి గుర్రాలు అట్లీస్ట్ టూ త్రీ కిలోస్ ఉంటుంది అది ఫోర్ కిలోస్ వరకు ఉంటుంది అది అయినా కానీ అంత బరువుతోన్నది అది పరిగెత్తుతామంటే దాని కాళ్ళ కింద ఫినిష్ అన్నట్టు అది జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనం గొప్ప జనాన్ని తొక్కడానికి ఇవి బయలుదేరినాయి ఈ లోకంలో మనుషులను తొక్కడానికి బయలుదేరినాయి ఒకవేళ వాడు బై మిస్టేక్ మిస్ ఎస్కేప్ అయిందంటే దాని వాటి వెనకాల నుంచి వాడు కూడా దాని మీద కూర్చున్నవాడు ఒకటి ఉంటాడు కత్తి పట్టుకొని గుర్రం కాళ్ళ కింద తప్పించుకున్నవాడు ఆ కత్తి వాత తప్పించుకోలేడన్నట్టు అది ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి నెరవేరుతుంది అంటే గుర్రం యొక్క కాళ్ల క్రింద నుంచి తప్పించుకున్న వాడు మరికొంత కాలానికి కడ్గం చేత హతం కాబడతాడు అన్నట్టు అది విధానం అన్నట్టు కొంత అవకాశం ఇస్తుంది దేవుడు కాబట్టి మొదటి గుర్రం ఇప్పుడు చదువుతారు మొదటి గుర్రం సంబంధించి నల్లని గుర్రములు రథము ఉత్తర దేశంలోనికి పోలది తెల్లని గుర్రమున్న రథము తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవను చూడండి ముందేమో నల్లనిది దాని తర్వాత తెల్లనిదా తెల్లని గుర్రం అదే మనము ప్రకటన గ్రంథం ఆరోగ్యానికి ఫస్ట్ తెల్లనిది రివర్స్ అవుతుంటాయి చూడండి ఈ రంగుల గుర్రాలు వాటి పంక్తులు మారిపోతా ఉన్నాయి జకర గ్రంథము అంటే పాత నిబంధన చివరి భాగానికి వచ్చినప్పటికీ వాటి పంక్తి ఎక్కడుంది మొదటిది నల్లది ఉంది కొత్త నిబంధన కష్టపడికి కొత్త నిబంధన ముగింపుకి వచ్చినప్పటికీ మొదటి గుర్రం తెల్లనిది వాటి పంక్తులు మారిపోతాయి అంటే వారు వీళ్ళు వీళ్ళు వాళ్ళవుతారని మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు ఆ ప్రవచనం మన ప్రభు ప్రవచనం మరోసారి నిరగడం మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి చదివే రెండవ వచనం మనం చూస్తుంది జక్రేగంధనం చూస్తున్నాం ఆరో ఆరో అధ్యాయము రెండవ వచనం ఆరో అధ్యాయం రెండవ మొదటి రథము మొదటి రథములకు ఎర్రని గుర్రములు రెండవ రథములకు నల్లని గుర్రములు మూడవ రథములకు తెల్లని గుర్రములు నాలుగో రథంలో చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు చూడండి అయితే తెలుగులో మనం ఆ రోజు కూడా ఐదు సంవత్సరాల క్రితం మీటింగ్ జానించినప్పుడు ఆ రోజు కూడా జాగ్రత్తగా చూసిన ఏంటంటే తెలుగులో ఏముందంటే ఎర్రని గుర్రములు మొదటి మొదటి రథానికి ఎర్రని గుర్రంలు ఉన్నది కదా కానీ ఇంగ్లీష్ చూస్తే గుర్రములకి కట్టినట్టు గుర్ర ఆ రథము లోపల ఉనే గుర్రలు ద రెడ్ హార్సెస్ వర్ ఇన్ ద ఫస్ట్ ఛారియట్ అని అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఇప్పుడు మీరు తెలియ చదివి ప్రకటించుకుంటాం వేరనుకోండి ఈ మొదటి రథాన్ని ఎర్రని గుర్రాలు తోలుకొని పోతున్నాయని ప్రకటిస్తారు కానీ నేను ఇంగ్లీష్ లో చూసినా కాబట్టి ఏం ప్రకటిస్తున్నా అంటే మొదటి రథము గుర్రాల సహాయం లేకుండా పరిగెత్తుంది అంటే అది ఒక పెద్ద లారీ అన్నట్టే కదా ఒరికి చెప్పాలంటే లారీ అంటే నిజమైన ఈ లోకపు లారీ అని చెప్తలేండి నేను అది ఒక పెద్ద లారీ లాగా ఒక పెద్ద వ్యాన్ లాగా ఉంది దాంట్లో ఉన్నాయి ఎర్రని గుర్రాలు రెండవ వచనంలో దాని తర్వాత నల్లని రెండవ రథంలో నల్లని గుర్రాలు ఉన్నాయి దాని తర్వాత మూడవ రథంలో తెల్లని గుర్రాలు ఉన్నాయి నాలుగవ రథంలో చుక్కలు చుక్కలు గల గుర్రాలు ఉన్నాయి బలమైన గుర్రం చుక్కని చుక్కని గల బలమైన గుర్రం అది ఈ చిహ్నాలు చూడండి నాలుగవ రథం దగ్గరకు విశదీకరణ మారింది చుక్కలు చుక్కలు ఉన్నాయి దాని తర్వాత బలమైందనుంది కానీ ఇంగ్లీష్ చూస్తే ఏమనుందంటే డాపుల్డ్ అనుంది ఫోర్ ఛారియట్ హార్సెస్ విత్ డాపుల్డ్ స్ట్రాంగ్ కలర్స్ అనుంది అంటే మంచి దట్టమైన రంగులు దానికి ఉన్నాయట స్ట్రాంగ్ కలర్స్ అని అంటే జకరియా చూసిన దర్శనంలో అట్లా ఉన్నాయి చూడండి ప్రకటన గ్రంథం గొప్పకి యోహాను భక్తులు కల ఉన్న దర్శనంలో అవి రోల్స్ రివర్స్ అయినట్టు మనం చూస్తున్నాం మొదటి హార్స్ తెల్లని మొదటి గుర్రం తెల్లనిది అయితే రెండో గుర్రం ఎర్రదయింది ఇక్కడ మొదటి గుర్రం ఎర్రదయింది జకరి గ్రంథం గొచ్చేది రెండొకటి మళ్ళా ఇక్కడ ఆరోగ్యాన్ని ఒకటి అక్కడ ఆరోగ్యం ఒకటే కానీ ఏమైంది అంటే రోల్స్ రివర్స్ అయినట్టు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇవి ఏంది అన్నప్పుడు ఆయన చెప్తుంటే ఇవి నాలుగు దేవుని యొక్క దేవుని సర్వనత్తి సన్నిధి నుంచి బయలుదేరిన చతుర్వాయువులు ఇంగ్లీష్ లో ఫోర్ స్పిరిట్స్ అని అక్కడి నుంచి బయలుదేరినాయి దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆయిదవ అధ్యాయానికి ముందు అక్కడ లేబట్టాయి అన్ని దేవుని సన్నిధిలో ఆయిదవ అధ్యాయం తర్వాత బయలుదేరినాయి అక్కడ ఆజ్ఞ పొందుకొని బయలుదేరినాయి ఎందుకో తెలుసా ఈ లోకంలో వాటి పనులు ఆరంభించుకోవడానికి కొరకు చెప్పండి మరి వాటి పనులు చేయడానికి బయలుదేరినాయి దేవుని ఆజ్ఞ విని మనం ఏడ చేస్తున్నాం మనమేం పని చేస్తున్నాం వాటి పనులు అవి ఆ గుర్రాలు గుర్రాల మీద పనులు దాని నల్లని గుర్రము ఉత్తర దిక్కున పోవడము దాని తెల్లని గుర్రము ఎక్కడ దాని వెంట పోయింది నల్లని గుర్రం వెంటే తెలియంది ఇది విధానం బాగా అర్థం చేసుకోండి నలుపు వెంట తెలుపు పోవడం ఏంది తెలుపు వెంట నలుపు రావాలి కానీ నలుపు వెంట తెలుపు ధనం ఎందువైంది చూడండి ఇవి నువ్వు ప్రకటించాలంటే మరి వాటికి సంబంధించిన చిహ్నాల అర్థం చేసుకోకపోతే నువ్వు ఎట్లా ప్రకటించగలవు ఈ వాక్యం ఖచ్చితంగా వీటిని మనం పరిశీలించాలి కదా నలని దేనికి సంబంధించినవి అయితే మనం ఎప్పుడు కూడా ధ్యానించేది గతంలో కూడా ఒకటేంటంటే మన పాత నిబంధన పుస్తకాలలో ధ్యానించినప్పుడు ఇవి పన్నెండు గోతులకు సంబంధించిన గుర్రాలు కూడా రీతికి చెప్పాలంటే అవి నేను ఎప్పుడు మీకు చూపించలే కన్ఫ్యూజన్ దారితీస్తుంది అనేసి ఆత్మీయ చిహ్నాన్ని నేను మీకు చూపించినా కానీ ప్రకృతి సాధ్యమైన విషయాలు నేను మీకు చూపించలేదు ఉదాహరణకి నలిని ఉత్తర ఉత్తర దేశానికి ఏంటంటే ఉత్తర దేశంలో ఏముండే ఆ రోజులలో మీకు తెలుసా ఉత్తర భాగంలో యూధ గోత్రం అదే రీతిగా అది ఈ గుర్రము రీతిగా చెప్పాలంటే యూద గోత్రాల య గోత్రంలో ఉన్న కూడా సాదృశంగా చెప్పొచ్చు మనం చెప్పాలంటే దాని తర్వాత తెల్లని గుర్రము ఆ పన్నెండు గోతికలలో మంచి జాగ్రత్తగా జీవించిన వాడు కాబట్టి యోసేఫ్ ఒక్కడే చాలా పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవించిన వాడు ఎవరిని ద్వేషించాలి అందరికీ క్షమించాడు గర్థంలో క్షమించిడు ఆయనకి ఒక ఆత్మీయమైన అడుండే కోయిక ఏంటంటే నా గర్భంలోకి వెళ్ళే యేసుడ గుట్టాలని రక్షకుడు గుట్టాలని యోసేఫ్ కాబట్టి తెల్లిని గుర్రము యోసేఫ్ మరియు తన ఇద్దరు కుమారుల మనిషే ఎఫ్ఐంక్కి సంబంధించింది దాని తర్వాత దా అదే చూస్తున్న మనము చుక్కలు చుక్కలు గల బలమైన రంగులు గలది మూడవ గుర్రము అది దక్షిణ భాగంలో అయితే ఇసల దేశంలో ఆరులో దక్షిణ భాగంలో ఎవరు ఉన్నారంటే ఇస్లాం దేశాలు ఉండేవి ఇస్లాం దేశం ఉండేది దాని తర్వాత చెయ్యూరు పర్వతం ఉండేది చెయ్యూరు పర్వతం అంటే ఏషావు సంతతి వాళ్ళు దక్షిణ భాగం ఉండేటోళ్ళు అందుకే దక్షిణము అంటే తేళ్లకు సాదృశ్యం అని మనం చూస్తాం ఉత్తరము అంటే సర్పములకు సాదృశ్యం అని మనం చూస్తాం ఇందాక మరి నార్త్ కూడా కొన్నిసార్లు ఉత్తర భాగం కూడా కొన్నిసార్లు ఈ సినిమాలు మారిపోతూ ఉంటాయి జాగ్రత్తగా చదువుతాయి కానీ నువ్వు వారిని గ్రహించలేవు దాని అంటే ఈ ఎరుపు అనేది ఈ సాగుకు సంబంధించింది లేక శారీరకమైన జీవితానికి సంబంధించింది ఈ లోకం అంతా ఇప్పుడు జరని గుర్రానికి సాదృష్టం ఉంది నేను అదే చూపించబోతున్నా వచ్చే వారం అది మూవింగ్ కూడా నేను చాలా ఫాస్ట్ గా వీటిని మనం వెళ్ళిపోతాం ఎందుకంటే నా తెలిసి ఇంకా కొంచెం టైమే మనకు ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను గతంలో చూపించినంత గంటల గంటలు నేను చూపించలేను ఆన్లైన్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పీడ్గా జర్నించాలా దాని తర్వాత మీరు కూడా ప్రభు ఆ స్పిరిట్ అనుగ్రహించండి వీటిని నేను ఆ రీతిగా చేసుకునే రీతిగా అని మనం సాధించడం కాబట్టి క్లుప్తంగా నేను ఇప్పుడు చూపిస్తాను నలని ఉత్తర దిక్కున పోయినట్టు మనం చూస్తున్నాం ఉత్తర దిక్కు అన్నప్పుడు మనకు తెలుసు సర్పములకు సాదృశం సర్పములకు ఎప్పుడు ధన వ్యామోహం ఉంటది అందుకే మనం పూర్వంలో కూడా సర్పాల గురించి మన దేశంలో మాట్లాడేటప్పుడు వాటి దగ్గర మణులు ఉంటాయి నాగమణి అంటాం కదా దానికి ఒక పెద్ద మణి ఉంటది అందుకే దానిపై సినిమాల్లో చూపిస్తూ ఉంటారు దాన్ని చంపి దాన్ని మణం తీసుకొస్తే ఆ దాన్ని తోటి పాము వచ్చి వీళ్ళని చంపడము దాని మణి దాన్ని తీసుకొని తిరిగిపోవడం ఇట్లాంటి స్టోరీస్ చెప్తూ కానీ ఆత్మీయ చిహ్నం ఏంటంటే సర్పంలకి ఎప్పుడు ధన వ్యామోహం ఉంటుంది అందుకే నా దేవుని మందిరిని మీరు దొంగల మార్చిన శివాళ్ళతోనే మాట్లాడాడు యాజకుల తను వీళ్ళంతా అపవిత్రమైన మోసకరమైన జీవితం జీవించడం మనం చూస్తాం కదా ఆ బలి అర్పించినప్పుడు కూడా మనం చూస్తాము మాంసంని మంచి మాంసపు బాగాలని వాళ్ళు తీసుకున్నారు యాజకులు తక్కినా అన్ని మనుషులకు ఇచ్చారు కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదించుకుండే వాళ్ళు వీళ్ళు ఓ రీతిలో చెప్పాలంటే అంత డీటెయిల్ గా నేను ఇప్పుడు చూపించాను కానీ ఏరుపుకు సంబంధించింది వీటన్నిటిని మనము మరి విశేషంగా ఇప్పుడైనా అవకాశం ఉంటే మీకు చూపిస్తాను కానీ ఏరుపు అనేది ఏషవ సంబంధించింది ఈ రోజు ప్రపంచాంగ సంబంధించింది ఎందుకంటే యుగ సమాప్తిలో మతపరమైన జీవితం అంతా ఎరుపుకు సంబంధించింది ఎందుకంటే ఒక కూటి కూటి కొరకు తన జ్యేష్ట తప్పులు హాపుకుని అమ్ముకున్న ఏషా వంటి భ్రష్లు మీలో ఉంటారేమో మీరు చూసుకోవడానికి ముందుగానే హెచ్చరించండి పౌలు టెబిల్ రాష్ట్ర పత్రికలు చూస్తాం కదా అది కాబట్టి ఎరుపు అనేది ఈ లోకాతీతమైన జీవితానికి సాదృశ్యము మతపరమైన జీవితానికి సాదృశ్యము ఈ ఎరుపులో అన్ని గుణాలు కలిసి ఉంటే కూడా కొన్నిసార్లు చెప్పాలంటే అది ఎప్పుడైనా నేను మీకు విరగంగా చుక్కలు చుక్కలు లేక ఈ ప్రకటన గ్రంథం ఈ చుక్కలు చుక్కలు కలిస్తే పచ్చ రంగు లేక గ్రీన్ కలర్ అని కూడా ఉంది ఇస్మాయిల సంతానికి సాదృశ్యం అది ఒకరికి ప్రకృతి సహజంగా చూస్తే ఆత్మీయతలు చూస్తే చక్కం తెలు కలిసిన గుర్రం అన్నట్టు రెండు గురాలు ఒకసారి ఒక దశకు అన్నట్టు తెలుపు గుర్రం అన్నప్పుడు గొప్ప జనానికి సాదృశ్యం మనం చూసినాం కొన్నిసారి తెలుపు నీతిని విమడించేవాళ్ళు ప్రకంగా చివరి భాగంలో చూసినాం నీతి మంతులు నీతి మంతులుగానే ఉంటుంటారు పరిషుధులు పరిశుధులుగానే ఉంటారు కాబట్టి మొదటి మూడు గుంపులు నాలుగు గుంపులు ఏడు గుంపులు వాడే ఉండిపోతారు చివరికి మనం చూస్తున్నాం కాబట్టి శైరు పర్వతం మీద నివసించిన ఏషావితి సదృశ్యము ఈ ఎరుపు అనేది కాబట్టి హస్తశైలు ముగింపులో మనం ఏం చేస్తున్నామంటే ఆ పెళ్లి విందులు ఆ విందుకు సంబంధించిన విషయము పెండ్లి విందుకి ఆహ్వానానికి సంబంధించిన విషయము మనం మాకు పెండ్లి విందులో పెళ్లి కుమార్తె పోతున్నాం మొదటి తలుపు వేయబడ్డప్పుడు నువ్వు పెళ్లి కుమార్తె కానీ తలుపు ఎవరికి ముయబడింది బయట ఉంది ఇంకొక పెళ్లి కుమార్తె కానీ అవకాశం పోగొట్టుకుంది పెళ్లి కుమార్తె అవకాశం ఇప్పుడు శ్రమల కాలం తర్వాత వీళ్ళందరూ పెండ్లి విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో గెస్ట్ అంటాం కదా తెలుగులో ఏమంటారు ఏమంటారు వాళ్ళని వివాహానికి అతిథులు అతిథులు అతిథులు గొప్ప జనం అంతా వస్తున్నారు ఇది బాగాలేదు వినడానికి బాగలేదు చెప్పడానికి బాగలేదు ఇంతగా ప్రయాసపడి నువ్వు ఉండకుండా అతిథి లాగా వస్తావు ఆ హతసాక్షి అయి అప్పుడు వేసుకోవాల్సి వస్తుంది పెళ్లి వస్త్రంలో పెళ్లి వస్త్రం లేకుండా ఎవరు రాలేడు వాళ్ళ వేళ తర్వాత బలవంతంగా ఎవరు దూరలేడు కాబట్టి నువ్వు అతిథి లాగొస్తున్నావా వస్తారు గొప్ప జనం అందరు అతిథులు లాగొస్తారు కానీ మనం అటు పెళ్లి కుమార్తె లాగా లోపల అడుగు పెట్టడం ఇవి అర్థం చేసుకున్న వారే ఇవి అర్థం చేసుకునే వారికి అయితే కష్టమే ఇవన్నీ నేర్చుకోవడం కాబట్టి ఇప్పుడు నేను త్వరగా ఆ మూడ మూడవ వచనాన్ని ప్రకటన గంధంలో తెలిపితున్నాం మనం ఇప్పుడు ప్రకటన గంధము ఆరో అధ్యాయము మూడవ వచ్చినం కదా ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము మూడవ వచనం రెండవ వచ్చనం మూడవ వచ్చనం కరెక్ట్ ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఇక్కడ నాలుగు జీవులు ఉన్నాయి నాలుగు బుర్రాలు ఉన్నాయి ఇది మీరు ఏదన్నా పేపర్ మీద ఇట్లా ఈ మన ఈ బ్రదర్స్ అన్నారు ఈ కంప్యూటర్ బ్రదర్స్ ఈ కంప్యూటర్ బ్రదర్స్కి అర్థం అయితే గ్రిడ్ గ్రిడ్ లాగా వేసుకోవడం అంటే నాలుగు బై నాలుగు టేబుల్ వేయండి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే నాలుగు బై నాలుగు టేబుల్ వేసి జీవులు నాలుగు జీవులు నాలుగు గుర్రాలు వేసుకుంటే ఏ ఏ జీవి గెలిచినప్పుడు ఏ గుర్రం స్పందించింది అనేది అక్కడ తిక కొట్టుకోండి తిక్కు కొట్టుకుంటే మీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంతా బయటకు వస్తుంది మీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అంతా బయటకు వస్తుంది అప్పుడు మీరు ఇంకా బాగా విట్టిన అర్థం చేసుకొని మీరు ఇంకా వీటిని సింప్లిఫై చేసి చదువు రాని వారికి ప్రకటించాలి ఎందుకంటే ఇది చదువునాలకే అర్థంగానే స్థితిలో ఉంటుంది అప్పుడు మళ్ళీ చదువులేని పాపం ఎట్లా అర్థమవుతుంది ఈ అధ్యయనం ఈ పుస్తకం ఇది మీ రెస్పాన్సిబిలిటీ మన గ్రూప్ మనం ఏం చేయాలంటే ఈ వాక్యాలని సామాన్య ప్రజలకి చదువు వారికి కూడా సింప్లిఫై చేసి ప్రకటించడం కొరకు మనకి ఆత్మనిచ్చిన ఇచ్చిన దేవుడు నీకు చదువు రానవసరం లేదు ఎందుకంటే కొన్నిసార్లు నాకు కూడా ప్రకృతి రాజ్యాంగ కూడా అవివేకంగా మాట్లాడుతుంటాను మేము బ్రదర్ నువ్వు బ్రదర్ ఇంత అవకాశం ఇచ్చిందనికి ఎన్ని సమాచారం చిన్న అది నా చేతికమైన హృదయం అట్లా మాట్లాడుతుంటుంది కానీ ప్రేమ సిద్ధాంతం అందరినీ సహించాలని నిందరినీ భరించాలి అందరినీ ప్రేమతోనే తీసుకొని రావాలి కదా ప్రేమతోనే హెచ్చరించాలి కదా కఠినంగా హెచ్చరిస్తే వాడు రాడు ఆ పాత నిబంధన పుస్తకాల ప్రవర్తలకి కఠినమైన ఆత్మ నిర్వహి హెచ్చరించటోళ్ళు తిట్టేటోళ్ళు నిజం నెరవేర్తుంది బోడివాడ బోడివాడ అంటే ఏమన్నాడు కళ్ళు తిరిగి విప్పదిస్తే ఏం జరిగింద పిల్లలంతా గుట్టేలు అయిపోయాడు పిల్లలు అలుగంటలు అయిపోయి వాడు మనుషులతో పాటు జీవాల్సిపోయి అడవులో దూరిపోయా పిల్లలందరూ ఎలుగుమట్లాగా మారి మనకు అటువంటి ఆత్మ లేదు మనం ఇవ్వని శిక్షించాము క్షమించాము ఎందుకంటే నీకు తెలియదు నీ నోట నుంచి వచ్చే షాపన వచనాలు వాడి జీవితం నెరవేరుతుంటాయి నేను ఇది నేర్చుకున్నాను ఏంటంటే లాస్ట్ వీక్ పిల్లలన్నీ మనం క్షమించద్దు వాడిని తిట్టద్దు చిన్నచార మాటలు తిరుగుతుంటారు పాడైపోను కాకని తిరుతారు కొంతమంది పేరెంట్స్ నేను చూసిన తల్లిదండ్రులు ఎప్పుడైతే నువ్వు వాటి మాట్లాడతావో నీ నోట నుంచి వచ్చిన ఆ వలన ఒక దురాత్మ బయటికి వస్తుంది బంధింపబడ్డ దురాత్మ బయటకు వచ్చేస్తుంది అది ఎంతో కాలంగా బాలని దశలో ఉన్న దురాత్మ అది పెదగైపోతుంది నీ శాపవశాల ద్వారా దానికి నువ్వు ఆహారం ఇస్తున్నావు నీ శాపవశాల ద్వారా నీ నోటే దుర్వాచ ద్వారా తప్పు దమ్ల వారు అబద్ధాల మాటల వలన ఆత్మలన్నీ యాక్టివేట్ అయిపోతాయి యాక్టివేట్ అయిపోయి వాణి లైఫ్లో కూర్చుండిపోతాయి అదే తరతరాలుడిపోతుంటాయి ఆత్మలవి మీ తాత మీ తాత తిట్టింటాడు మీ తాతని తిట్ల వలన నిలబడిపోయిన ఆత్మ అది ఆ తాత తరత వాడి కొడుకుకి వాళ్ళ కొడుకులకి మన మనకి వాటిని నువ్వు వెలవడం చాలా కష్టం పోలీసాల నాకు ఈ ఉదయకాలం ఒక గంట సేపు ఒక సిస్టర్తో మాట్లాడుతున్నాను తన భర్త గురించి ఆయనని ఎన్నో సంవత్సరాల ఆత్మ వెంబడిస్తుంది మన దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా ఉంటాడు మళ్ళీ మళ్ళీ అది వెంబడిస్తుంటాడు ఎందుకంటే అది ఎప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో ఆత్మ అయితే దాన్ని నేను ఎట్లా వెలగొట్టాలా అది వెలగొచ్చు ఎందుకంటే దాన్ని దానికి ఆహారం పెట్టి పోషించిందే పూర్వీకులు మళ్ళీ వాళ్ళు చచ్చిపోయినారు వాడుంటే వానికి నేను వాక్యం చెప్తే దాన్ని వాపస్ తీసుకుంటాడు ఎవరు క్షమించిందో వాళ్ళే ఆశ్రయిస్తే వెళ్ళిపోతాయి ఆత్మని కానీ ఇప్పుడు అసలు లేదు కదా పరిస్థితి వాళ్ళు చచ్చిపోయినారు వాళ్ళు తల్లిదండ్రులు తిట్టిన తల్లిదండ్రులు చచ్చిపోయినారు ఇప్పుడు చెప్పండి మరి వారి తల్లిదండ్రుల స్థానంలో ఎవడన్నా వచ్చి దాన్ని విడిపింపగలరా అందుకే సేవకులని తల్లిదండ్రులతో పోల్చుకుంటే అది సాధ్యం ఇప్పుడు ఉదాహరణకి కేథలిక్ మతాలలో లేక ఆంగ్లికన్ మతాలలో పాస్టర్స్ తండ్రితో పోలుస్తారు వాళ్ళు పాస్టర్ పోలుస్తారు మనం ఏమో దాన్ని తప్పనుకుంటాం కానీ నాకు అప్పుడు అర్థమైంది అది కరెక్టే ఎందుకంటే శాపవాల్సనలు పెట్టినా తల్లి చనిపోయింది షాపాసనలు పెట్టినా తల్లి చనిపోయాడు వాళ్ళ ఆత్మ వాని వెంబడిసింది వాడు ఏం ప్రయత్నం చేసినా చదువు చదువు అవ్వదు పరీక్షలు పాస్ కాలేడు ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు రావు వాడి జీవితం అంతా ఫలం లేని జీవితం ఉంటే మళ్ళీ ఆ శాపం నుంచి వాడికి ఓడి బిడుద కల్పించాలా ఎంత ఉపాసనం ఉండి ప్రయత్నం చేసినా ఎంత గొప్ప గొప్ప సేవకులకు అది పోదు ఎందుకంటే దాన్ని పోషించిందే ఆ కుటుంబం ఆ వంశం కాబట్టి ఏ తల్లి అయితే ఆ శాపనలు పెట్టిందో ఆ తల్లి స్థితిలో ఒక పాస్టర్ కానీ ఒక సేవకుడు కానీ ఆ తల్లి గుణగణం కలిగిన వాడు వచ్చి విడిపిస్తే కానే వివు ఇది బహు కష్టతరం అర్థం చేసుకోవడం చెప్పడం కూడా కానీ మనము అటు అటువంటి స్థితిలోకి మనం ఎదుగుతున్నాం కాబట్టి కొంచెం కష్టమే అనిపించొచ్చింది కాబట్టి దీనికి అన్నిటికీ వాక్యపరంగా ఉంటే ఏ వాక్యం చెప్పినా వాక్యంలో ఉందా లేదా అని పరిశీలించినట్టు వాక్యం కాబట్టి కాబట్టి ఇక్కడ ఈ రెండవ ముద్ర విప్పినప్పుడు మనం చూస్తున్నాం ఈ జీవుల గురించి ఈ ఎర్రనిదైన అప్పుడు ఎర్రనిదైన వేరొక గురము బయలు వెళ్ళాను మనుషులు ఒకరిని ఒకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిను చూడండి వీడికి అధికారం ఉంది చెప్పండి ఇప్పుడు ఈ గుర్రం అంటే ఇది ఒక గుంపు ఇది ఒక మతపరమైన గుంపు దేవుని సన్నిధిలో ఉండే ఒకప్పుడు దేవుని సన్నిధిలకి వెళ్ళి తీసుకొని బయటకు వచ్చింది ఈ గుంపు ఈ గుంపుకు అధికారం ఇచ్చిండు ఈ గుర్రానికి కానీ దీని మీద ఎవడు కూర్చున్నాడు ఉందా మొదటి గుర్రం మీద కూర్చున్న వాని గురించింది కానీ ఈ గుర్రం మీద కూర్చున్న వాడు లేదు కదా ఎర్రని గుర్రం ఒకటే ఉందంటే ఎర్రనిదైన వేరే ఒక గుర్రం ఇది ఇది డిఫరెంట్ గా ఉంది ఎందుకంటే మొదటి గుర్రం మీద ఒక మనిషి కూర్చున్నాడు దాని తర్వాత మూడో గుర్రం మీద కూడా ఇంకొక మనిషి కూర్చున్నాడు చూడండి ఆయన మూడో ముద్రను తీర్చినప్పుడు రమ్మని మూడవ జీవి చెప్టం వింటుంది నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడిను దాని మీద ఒకడు క్రాస్ చేత పట్టుకొని ఉండాను ఉండ ఈ ఒక మనిషి దేని మీద అదే రీతికి చూడండి దేని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర పాండూర వర్ణం అంటే గ్రీన్ కలర్ అన్నట్టు ఇదిగో పాండూర వర్ణం గల ఒక గుర్రం కనబడిను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వాడిని వెంబడించాను కడ్కంబలను కరువులను చంపుటకు వాడికి అధికారం అనుగ్రహించబడిను కానీ ఈ ఎర్రని గుర్రం తీర్పు వచ్చినప్పుడు నాలుగు వస్తుంది అప్పుడు చూడండి అప్పుడు ఎర్రనిదైనా వేరొక గుర్రం బయలువెళ్ళాను మనుషులు ఒకరిని ఒకరు చంపునట్లు భూలోకంలో సమాధానం లేపల చేయటకు ఆ గుర్రం మీద కూర్చుని వానికి అధికారం ఇవ్వబడింది ఎప్పుడైనా కానీ చూడండి ఆ గుర్రం మీద కూర్చుని వాడు చివరికి చూస్తున్నాడు ఇక్కడ అందుకు వేరే ఒక గుర్రం అని అప్పుడు ఎర్రనిదైనా వేరే ఒక గుర్రం బయలువెళ్ళను బయలు వెళ్ళాను కానీ మనుషులు ఒకరిని ఒకటి చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఆ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వడం అంటే అంతవరకు లేదు అధికారం అది బయలుదేరింది కానీ అంతవరకు అధికారం లేదు ఒక టైం వచ్చినాకనే మనుషులన్నీ ఒకరిని ఒకటి చంపుకున్నట్లు సమాధానం లేకుండా చేయటకు వానికి అధికారం ఉంది చెప్పండి ఇది ఎప్పుడు జరుగుతుంది తెలుసా మత్స్సు వార్త పదవాద్యయం తర్వాత జరుగుతుంది మత్స్సు వార్త పదవాద్యమయం అందుకే మనం చదవాలా ఒకసారి చూసి మనం ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం మత్స్సు వార్త పదవా పదవాధ్యాయం మొదటి వచనం అప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను తెలిసి అపృతాత్మలను వెలగొట్టకును ప్రతి విధమైన రోగము ప్రతి విధమైన వ్యాధిని వారికి అధికారం ఇచ్చాను ఆయన అధికారం ఇవ్వకపోతే నీ సేవలో అద్భుతాలు జరగవు ఈ పాయింట్ అర్థం చేసుకోండి ఆయన అధికారం ఇవ్వకపోతే ఇవి కావు నీ సేవలో వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతా ఉంటావు అంటే అద్భుతాలు జరగాలంటే మటుకు ఆయన నీకు అధికారం ఇవ్వాలా తర్వాత అక్కడంతా వాళ్ళ పేర్లున్నాయి దాని తర్వాత ఏడవ వచనం వచ్చేప్పటికీ వీళ్ళు ఏం చేయాలా వెళ్ళుచు మరొక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించాలా మొదటి భూ ముద్ర దానికి సంబంధించి పెళ్లి పర్లోక రాజ్యం సిద్ధపడింది పెళ్లి పల్లవరాజ్యం ఏదైతే రీతి ఉంది తన తన కుమారునికి పెళ్లికి సిద్ధపరిచిన ఒక గొప్ప వ్యక్తిని పోలి ఉంది అది కాబట్టి పర్లోక రాజ్యం సమీపించిన మొదటి ముద్ర దానికి సంబంధించింది దాని తర్వాత నీ సేవ పెట్టాలా రోగులను స్వస్థపరచుడి చనిపోయిన శుద్ధులుగా చేయడి దయములను వెలగొట్టడి ఉచితంగా పొందితేడి ఉచితంగా మిగడు ఇది మనం చేస్తాము మనం ప్రాక్టీస్ చేస్తాం దాన్ని బాగా చేసుకోండి కృతజ్ఞత భావం ఉండాలా పిచ్చుకోవడం అనేది అందుకే మనము సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఉంటాం సేవలు మనం ఎట్లు ఇస్తాం కానుకలు దశమ భాగం లాగా దానికి మించి ఇస్తూ కానుకలు కొన్ని వందలు కొన్ని వేలు కొన్ని లక్షలు కానుకలు ఇస్తూ ఉంటాం మనం డాలర్స్ రూపకంగా కూడా ఉంటాం ఫారెన్ కంట్రీస్ పంపిస్తాను నేను డాలర్స్ ఇతరుల సేవలు కూడా నేను ఖర్చు పెడతా ఉంటాను నాకు కలిగినప్పుడు ప్రేరేపణ మరి కొంత కిందికి చూడండి ఇంకా కొంచెం కింది పదహారో వర్షం ఎదుకో తొడల మధ్యలో గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపించాను కనుక పాముల వల్లే వివేకులను పావురం వల్ల నిష్కలంకుల ఇక్కడ కూడా ఉన్నాయి సూచనలు మనం ఏదైతే ఉన్నది అంటే ప్రతిసారి పశువులతోనే పక్షులతోనే దేవుడు ఎందుకు నేను బోలుస్తున్నదని మనం అర్థం చేసుకోవాలా మనుషులను గురించి జాగ్రత్త పడాలా అలా వీరు పదిహేడవ చెప్తున్నాడు మనుషులను గురించి అంటే పైన పాములు లేని పావ పావురం లేని మనుషులను గురించి వారు మిమ్మల్ని మహాసభలకు తమ సమాజ మిమ్మల్ని కొడాలతో కొట్టింటారు ఇది రెండవ బోరను రెండవ ముద్రతో స్టార్ట్ అన్నట్టు వీరికి వీరికి అన్ని జన్లకు సాక్షాద్ధమైన నా నిమిత్త మీరు అధిపతులు ఎక్కువ ఇది జరిగితే ఇంకా స్టార్ట్ వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగ మాట్లాడదాము ఏమి జరుపుదము అని చిందింపు అప్పుడు మీరేమి చెప్పాలను అది ఆ గడిలోనే మీకు అనుగ్రహంపబడను ఈ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు ఇది మీరు యాక్టివేట్ చేసుకోవాలి ఇరవై వచనం ప్రభు ఇది నా జీవితంలో యాక్టివేట్ చేయబడబ ఈ వాక్యాన్ని ఈరోజు మాట్లాడేది నేను కాదు నాలోను మీ ఆత్మ నాలో ఉంది తండ్రి ఆత్మ నాలో ఉంది చూడండి తండ్రి ఆత్మ అయినా కుమారుని ఆత్మ అయినా కానీ ఒకటే అనేది ఇప్పుడు అర్థమవుతుంది సరే ఇప్పుడు ఇరవై వచనం రెండవ గుర్రం ఎర్రని గుర్రం సంబంధించి సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరనమ్మనకు అప్పగించేదారు పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపేదరు ఇది స్టార్ట్ ఆల్రెడీ అయిపోయింది మీరు నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడతారు నేనైతే అడుగు అడుగునే ఎక్స్పీరియన్స్ పోతాను నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అసలు నేను ఎన్ని స్థలాలలో ప్రా ఉద్యోగాలు చేసినాను ఎంతమందికి సహాయపడతాను కదా ఎవడు కూడా నన్ను స్వీకరించు సహాయం పొందేదాలు కూడా జీవితాలు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన ఆయన కానీ వాళ్ళు ద్వేషిస్తారు అంటే అంత సునీసంగా మర్చిపోతారు అన్నట్టు మన సహాయన మనుషులు ఎందుకంటే ఈ వాక్యం మన ప్రభు చెప్పిన వాక్యం నెరవేరనుకో అయినా కానీ అంతవరకు మనం సహించాలి ఇది వాక్యం నెరవేర్చినట్టు నాకు తృప్తి అన్నట్టు అరే అవును మన ప్రభు చెప్పిన వాక్యం నాకు నెరవేర్తుంది వాడు ఎందుకు నన్ను ద్వేషిస్తాను కానీ ఎంత సహాయపడ్డది ఒక విషయం చెప్తాను నేను అన్ని ప్రమోషన్స్ విడిచిపెట్టినా ప్రమోషన్ ఇస్తాంటే వద్దని చెప్పిన ఆఫీస్లో ఎన్ని గత పదిహేను సంవత్సరాల్లో అంటే ప్రమోషన్స్ తీసుకుంటే పెద్ద పొజిషన్లో కూర్చుంటే ఎప్పుడు పడ్డప్పుడు కూర్చోవాలా మనం సేవ చేయలేము వాక్యాలు ప్రకటించలేం లీవ్స్ పెట్టుకొని పోలేము బాగా మొత్తం కాలేజ్కి పెద్ద బాస్ అనుకోను ప్రిన్సిపాల్ అనుకో ప్రిన్సిపాల్ ఎటువంటి పరిస్థితి అందరినీ గమనించాల్సి వస్తుంది స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది రూల్స్ పాటించాల్సి వస్తుంది నీకు గ్రోత్ ఉంటుంది కానీ బాక్యపరంగా అది తప్పు నేను నేను నాకు తప్పు జీవితాన్ని నీకు పొజిషన్ ఇచ్చినప్పుడు దేవుడు ఎందుకు పొజిషన్ ఇస్తారో నీకు తెలుసు ఆ వ్యవస్థని మార్చడం కొరకు కాపాడడం కొరకు యోసేపు జీవితం నుంచి మనం నేర్చుకున్నాను ఈ లాక్డౌన్లో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ సమర్థించుకుని ఎందుకంటే సేవకు ఆటంకం కాబట్టి అందరి చేత కొందరి చేత కాదు అందరి చేత ద్వేషింపబడతారు ్రదర్ ఆ బ్రదర్ నన్ను ఇట్లా నాడు ఆ సిస్టర్ నన్ను ఇట్లా అలాంటి కంప్లైంట్ అనేది వీలేదు వాడు వాడి ఇట్లా వీడిట్ వాడు అట్లా నాడు వీడి నువ్వు అందరి చేత దేశం పడుతుంది ఒక గుంపని లేదు కదా అక్కడ నామం నిమిత్తం అంటే రక్షింపబడ్డ వాళ్ళందరూ ఏ సీప్రిస నామాన్ని వాళ్ళందరూ ఇది అనుభవించక తప్పదు అందరినీ పొగుడుతుంటే నీలో ఏదో లోపం ఉందన్నట్టు అంటే ఆయన నామం నువ్వు భరించలేదన్నట్టు కాబట్టి వారి పట్టణంలో మిమ్మల్ని హింపించినప్పుడు మరి పట్టణం పారిపోవాలా మంచు వచ్చే వరకు మీరు పట్టణంలో సంచారం చేసిండరని నిశ్చయంగా మీరు చెప్తున్నాను ఇవన్నీ నెరవేరుతున్నాయి ఇప్పుడు చూడండి శిష్యుడు బోధకుడి కంటే అదుపుడు కాడు దాసుడు యజమాను కంటే అదుపుడు కాడు శిష్యుడు తన బోధకుని వల్ల నేను దాసుడు తన యజమాని వల్లనే ఉండిన చాలు ఇవి మనం జాగ్రత్తగా పరిశీలించాలి ఉండాలి ఇవన్నీ మనం ఒకరి నుంచి నేర్చుకోవాలి ఇంటి యజమానునికి బయలు జబ్బులు పేరు పెట్టి ఎండినలా ఆయన ఇంటి వారికి మరి ఆ పేరు పెట్టుదురు కదా సైతాన్ బ్ర ఆ బ్రదర్ దగ్గర ఆయన అన్ని పిచ్చి పిచ్చి అన్ని చెప్తారు అబద్ధ బోధాలు చెప్తా ఉంటారు పెడతారు మన ప్రభుని బయల్ జబులు కూడా అంటారు కాబట్టి మీరు వారికి భయపడకొడి మరుగైనది ఏదో భయపరచబడకపోదు రహస్యమైన ఏదయ్యో తెలియబడకపోదు చీకట్లో నేను మీద చెప్పినది మరి వెనుగొంగి చెప్పుడు చెవిలో మీకు చెప్పబడినది మెడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనే రక చంపు వారికి భయపడకొడి ఆయన చెప్తా ఉన్నాడు మనం భయపడొద్దని ఆత్మను దేహం కూడా నరకాన్ని నశింప చేయవారికి మిగిలి భయపడు ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన విషయాన్ని మనం అర్థం తీసుకుంటున్నాం ముప్పై ఆరవచనం చూడండి ముప్పై ఐదవ వచ్చినం నుంచి రెండవ బూరకు సంబంధించి రెండవ ముద్రకు సంబంధించి నేను భూమి మీదకి సమాధానంగా పంపవచ్చింది అని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు ఒక మనిషికి ఒక వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కూడలికి ఆమె ఎత్తకును విరదము ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రులు అగుదురు తల్లి తండ్రిని నా కంటే ఎక్కువ ప్రేమించబడి పాత్రుడు కాడు కుమార్తె నిన్ను కుమార్తెనంటే ఎక్కువ ప్రేమించబడు పాత్రుడు కాడు తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడింపు వాడు వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకు గాని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకునను కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని చూపించేసి ముగిస్తాను మిమ్మల్ని చేర్చుకునే వాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకునే వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకునను నలభై వచనం చూపించేసి ఇంకా ముగించేస్తాను ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును ఈ విషయం నేను ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన మనం ఏమో ప్రవక్తలు ఎప్పుడు చెప్పుకోం ఎట్టి పరిస్థితి చెప్పుకోం మనం ప్రవచనాలు అర్థమయ్యే ఆ యొక్క అర్థం చేసుకుంటే జ్ఞానం మనకు అనుగ్రహించేడు అటువంటి పరిశుధాత్మ అభిషేకం అనుగరించేడు ప్రవ ప్రవచన వరం మూల్యాన్ని మనం అనుకుంటున్నాం కాబట్టి ప్రవచించే వాడిని నువ్వు చేర్చుకుంటే అంటే వాడి బోధని స్వీకరించి వాడిని వాడిని స్వీకరించి వాడిని పొందుకున్నప్పుడు వాడి ఫలం నీకుంటుందంట అంటే ఆ ప్రవక్త ఎంత గొప్పవాడో వాడి ఆర్థికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ వాడు ఎంతగా ఫలం ఉన్నదో వాడి ఫలం నీకు వస్తుందంట నీతి మంతుడని చేర్చుకునేవాడు వాడి ఫలం పొందుకుంటాడంట ఈ సీక్రెట్ నీకు అర్థమైతే నీ పరిస్థితి అట్లా ఉండదు ఆర్థికంగా కానీ ఇప్పుడు ఆత్మీయ పరంగా కానీ సాంఘిక పరంగా లేక శారీరకంగా కానీ నాలుగు విధాలుగా ఇప్పుడు ఆ సేవకుడు ఉదాహరణకి ఆ సేవకుడు అతని జీవితంలో ఎట్లా ఆశీర్దము ఉన్నదో నువ్వు ఆయన ఏ రీతిగా ఆశ్రయింపబడిన చూసినావా అతన్ని స్వీకరించడం ఆ ఆశరాలు నీ లైఫ్లోకి వస్తాయి ఈ సీక్రెట్ నీకు అర్థం కావాలని నేనైతే జాగ్రత్తగా దీన్ని ప్రకటిస్తాడు మీ లైఫ్ లో మార్పు రావాలంటే ఇది చూడాలి చూడండి ఇది ఫార్టీ టూ ఒకటి చూడండి ఇప్పుడు మీరు చేయాల్సిందే అది మరి శిష్యుని ఎవడు చిన్నవారిలో ఒకనికి గిన్నె చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చినో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు నిశ్చయంగా మీతో చెప్పుచుండాలి కాబట్టి మీరు ఫలభరితంగా వల్ల మీ జీవితంలో అంటే ఈ సీక్రెట్స్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ వచ్చి నెరవేర్చుకోండి అటువంటి ప్రభు మీకు అనుసరించడం విషయం ప్రార్థిస్తాను పరశుదన మీకు వందాలి నేను ఆయన మొదటి ముద్రకు సంబంధించిన విషయాలు మీరు మా తను మాట్లాడారు ప్రభా యాకోబు ఏసేపు విల్లుకు సంబంధించిన విషయాలు అనేక పర్యాలు మీరు మాతను మాట్లాడుతున్నారు అది కాపదలకు సాదృశ్యము ప్రభావ ఆ యొక్క తన్మలి ప్రసాద వేదనకి సాదృశ్యం అని మీరు మాతను మాట్లాడారు ప్రభావ ఇప్పుడు ప్రసాద వేదన పడుతుంది ఏకగ్రీవంగా మూలుగుతా ఉంది సృష్టి అవును మీరు మాకు చూపిస్తున్నారు నైనా కాబట్టి వాటిని గ్రహించి మేము ముందు ప్రభాగం చేయపడండి గుర్రాముల గుంపులలో మనుషులు చిక్కబడ్డారు ప్రభావ గుర్రాలు రథాల లోపల చిక్కబడ్డాయని మీరు మాకు చూపిస్తున్నారు ఈరోజు అవును ప్రభా గుర్రాల సహాయం లేకుండా పరిగెత్తున్న ఈ రథాలు ఈ రోజు ఆ రీతి ఉన్నాయి ప్రపంచమంతటా పోతున్న ఈ యొక్క వాటి చక్రాల క్రింద ఎంతో మంది పాడు నలిగిపోతున్నారు కాబ వీటిని చూడగలిగే శక్తి నాయకత్వం కనులు మాకు ఇచ్చినందుకు మీకు మతపరమైన క్రైస్తవులు ప్రభావ శారీరకంగా ఈ జీవిస్తున్నారు ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి తనిచుతుమా కానీ ఈ వాక్యాలలో ఒక్కటి కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు చెప్పడం లేదు వినడం లేదు ప్రభావ అటువంటి భయంకరమైన కాలం మనుషుకు మరి తెలిపిన డబ్బు మీద విశ్వాసాన్ని కనుగొనన్నారు కాబట్ అటువంటి స్థితికి మేము ఏదో సిద్ధపడుతుండగా మీరే సాహిత్యం నడిపించి మమ్మల్ని అందరినీ మీరు రాక వర్షం పరచుకోమని ఏ శ్రీ క్రీస్తు పరిషత్ అన్న ప్రార్థించినాం తండ్రి కూతురం కావా పరిస్థితుల గొప్పదేవా సర్వశక్తి అబ్రహం హసాఫ్ యాకొకల గొప్ప దేవ కృపాసత్య సంపూర్ణ జీవన బల తండీ మీకు వన్నాయా గొప్ప దేవ ఈ గడిచిన కాలవంత ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకున్నారు మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారాయన దివారాతులు కాచి కాపాడి ఇక దినానికి మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రించారు మీకు స్వర మీద ధన్యతమ అనుగ్రించినారైనా మంచి ఆరోగ్యం మాకు మంచి శక్తి బాలను అనుకరించారు నా దేవానికి వన్నాలు ఇస్తాయి నీకే కృతజ్ఞత అర్పించుకోవడం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాభ నీకే కృతజ్ఞతలు అర్పించడం నేను గొప్ప దేవ ప్రతి ఆటంకాన్ని కుట్టు వేసి ప్రభావ మీ గడిపే భాగ్యాన్ని మీ మాకు అనుగరించేందుకే నీకు వన్నాాలు చెల్లిస్తున్నారా నీకే కృతజ్ఞతలు అర్పించడం థ్యాంక్ యూ చీజ్ థ్యాంక్ యూ లా సమస్ గణత మహిమ ప్రభావం మహా తేజస్ మహ్వర్యం యొక్క నీకే కలుగులు కాపాలు యా థ్యాంక్ యూజెస్ థ్యాంక్ గొప్ప మధ్య కాలే సమయంలో అయినా మీ మీరు మాత్రం మాట్లాడినారు తర్వా ప్రకటన ఆరోగ్యంలో ఎన్నో విషయాలు మీరు మాకు బయపరిచినైనా ఆ గురంలో సంబంధించిన బోధ ప్రభావం మీరు మాకు అనుగ్రహించిన తర్వాత ఎట్లా అర్థం చేసుకోవాలి గుంపులు ఆ గురంలో కూర్చున్న వాళ్ళు ఏ రీతి ఉంది అని మీరు మాకు చూపించిన ఈ రోజునైనా మీకు వందలేసాయా గొప్పది వాటిని మీ జాగ్రత్తగా పరిశీలించాలా మా జీవితంలో వాటిని అవలంబించుకోవాలా ఏ రీతిగా ప్రకటించాలి తర్వా మీకు దైవికమైన జ్ఞానం అనుగ్రహించాలి మీ ఆత్మ తండ్రి మీకు ఆత్మకు అనుగరించాలి మేము ఏ రీతిగా ప్రకటించ చాలా మీకు పశుదాత్మ కార్యం బలంగా జరిగించినంత ఆదిస్తున్న గొప్ప దేవ అయితే ప్రవా భయంకరమైన కాలం మీద ఉంటుందిగా ప్రవా అనేక తెలిసి తింటుందిగా ప్రవా నైనా మీరు మాకు తెలియపరుస్తున్న కనుక వన్నాను ప్రావా ఇంత గొప్ప దళిత మాకు ఇచ్చినట్టు ఇది దీని కలిగిన ప్రవా ఇది యహో వల్లే కలిగిన సంపూర్ణ విశ్వసిస్తున్నాయి తండ్రి నీకు వన్నాలి సయా మీరు మాకు చూపిస్తున్నారు రోభానికి వన్నాలి సయా ఆతిని ఉన్న కాలంలో ప్రవా నైనా తండే ప్రభావ జట్టుగా చూసినప్పుడు ప్రవా యోహన్ భక్తు చూసినప్పుడు ప్రవా కానీ చివరి కాలంలో అవి మా కాలంలో నెరవేర్చిన అవి అవి అవి అవి అవి ఆల్రెడీ బయలుదేరిని ప్రభావా నాలుగు ఆత్మలు బయలేరిని ఫోర్ స్వీట్స్ అన్ని మాకు చూపించారు కాబట్టి మేము వాకింగ్ రాణించినప్పుడు ఇంగ్లీష్ తెలుగు రెండు ప్రభావం పరిశీలించాలి ప్రవా తండ్రిని మోసపోకండి మీద సహాయపడిన దృష్టి అనేకలు మోస తీసుకు ప్రవా నేను తెలియని రీతిగా ప్రభావ మనుషులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ప్రవా ఆ రీతి ఉండకుండా ప్రభుత్వ పరిశీలించాల మీరు జాగ్రత్తగా చేసుకొని గొప్ప జనని అనేకలను ప్రకటించాలని ప్రకటించాలి ప్రభావా అలాంటి ఆత్మను మాకు అనుగరించండి ప్రతి ఒక్క ఉపదేశమైన ప్రేమతోని ప్రభా సంపూర్ణమైన దీర్ఘశాంతంతోనే ప్రభావ మేము ప్రకటించాలా అనేకులు ప్రభావితం నడిపించి చాలా ప్రభావ పాత నిబంధన కాలంలో మనుషులు ప్రవక్తలో ఒక ప్రభావ ఆత్మ ఉండే ప్రభావ కఠినమైన ఆత్మ ఉండే ప్రభావ కానీ ప్రభుత్వ నిబంధనల ప్రభావ మీరు మీ యొక్క ఆత్మ నిర్మాణ ప్రేమతో ప్రభావ మనుషులు బోధించాల విషయం మీరు మాత్రం మాట్లాడారు ప్రభానికి వందాలి సై అనేకే కృతజ్ఞత అర్పించుకోవడం మీరు ఈ లోకంలో ఎట్లా బోధించే ప్రభావ ఏ విధంగా ప్రభావ మీకు అధికారం పొందుకునే ప్రభావ తండ్రి నుంచి నైనా మీరు ఎట్లా బోధించిన అట్లు కూడా ప్రభావ మీ నుంచి అధికారం పొందుకొని బోధించాలా ప్రభావ నైనా ఈ సై అలాగే అధికారం మాకు అనుగరించారు ప్రభానికి వందాలి సహా నకే కృతజ్ఞత అర్పించుకోవడం గొప్ప దేవానికి వంద కాబట్టి వాటి ఇంట్రెడ్యూస్ ఎట్ ఎట్లా చేయాలి ప్రభావాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలా గొప్ప అన్ని పాయింట్స్ రాసుకోవాలా జాగ్రత్తగా మీరు ధ్యానించాల ప్రభావాతని గంటలు గంటల ప్రార్థన సమయం పెట్టాలా అన్ని పరిశీలించాల ప్రభావా జాగ్రత్త పథకాలను ధ్యానించాల ప్రభావా ఆయన ఇసుక ప్రావా సమయం చాలా తక్కువగానే ప్రభావ అయిన కానీ ప్రభావ మీరు మాకు సాహితుల ప్రభావానికి వందాలి మీ వారితో మీరు ముందుకు చేయండి ఒక దేవా ఇసుకు ప్రభావ ఇక ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రాధాన్యత చదివే ధనుయుడు ప్రభావాన్ని విని గ్రహించే మరి ధనుడు ప్రభావా కాబట్టి ఆ ధనిత మీరు మా అందరికి ఇచ్చినారు మా గ్రూప్ పేద సదస్సులు అందరికి ఇచ్చానికి వంద ఈ ధనియత ప్రతి ఒక్కరికి పొందుకోవాల ప్రభావం ఒక ప్రభావ మా నుంచి అనికులు ప్రభావ ఈ వాక్యం అనేకలు బయలుపరచబడాల ప్రభ ఒక ఏవో మేము అన్ని ఇల్ల ప్రభావ ఒక ప్రభావ మేము ఆ రీతి ఆ స్పీడ్స్ లో ఎంతో మంది బాధపడుతున్నారు విడిపించాలి ఇసుకు ఆయన అలాంటి ప్రేమ గుణం కలిగి ఉండాలి మీ ప్రేమ కలివిరిశేమి చూపిన ప్రేమ అనేకులు చూపించిన ప్రేమ ఆ ప్రేమ మేము మనుషులు ప్రభావ మతాలు బోధాలు అన్నీ లేకుండా ప్రతి ఆత్మ మీదే కనుక ప్రభ ఆ ప్రేమను నేను అందరికీ పంచాలా ప్రభావ అది ఎంతో విలువగలదు ఎంతో గొప్పది ప్రభావా ప్రేమను రుచి చేసిన వాడు కూడా ప్రభు నేను మర్చిపోయి అలాంటి విడుదలగా ప్రతి ఒక్కరు ఆ ప్రేమను పొందుకోవాలని మీ వైపు తిరగాలి అన్ని కూడా మీరు చెంతని అలాంటి వర్షగాత్మని నడిపించి మాకు అందరికీ అనుగురించమంత ఆదృష్టంగా గొప్ప దీవానికి వాళ్ళు మీకు మధ్యకాల సమయంలో ప్రభ ఒక ప్రభావ అనేకమైన విషయాలు మీకు బయలుసుపరిచినా మీకు వందాన్ని ప్రభావి జాగ్రత్తగా రాసుకోవాలా ప్రభావాటి అవన్నీ మీరు జాగ్రత్తగా ధ్యానించి ముందుకు వెళ్ళి తయారు చేయండి మీరు మోసపోకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీరు మోసకరమైన జీవితం ఓ ప్రభావ లోకం ఎంతో భయంకరమైన ప్రభా ఎక్క చేసిన అక్రమం మోసమంది ప్రభ వాటి మీరు పాడుకున్న ప్రభ పావుల వివేకంలో పావులగా పరిశుద్ధంగా యనార్థంగా జీవించాలా సర్పుల తేల మధ్య గుంపులు మీరు పడియలుతుందిగా ప్రభావ అవి మాకు ఎలాంటి హాని చేయాలి ఒక ప్రభ మీరు మాకు తోడినారు ప్రభ శత్రువుల అంతటి మీరు మాకు అధికారం ఇస్తారు అది ఇచ్చేందుకు నీకు వర్ణాలు చేస్తారు మరోసారి మీకు అర్చించుకోండి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ అవ అధికారాన్ని మీ మై కొడుకు మేము వాడుకోవాలి ప్రతి దశలో మీ అందరినీ దీవించే వారి ఉండాలి మానవుతుంది ఎలాంటి శాఖ వచ్చింది రావద్దు ప్రభావాశలు వచ్చి మేము రావాల మీరు ఆ ప్రోగ్యత మీరు మాకు ఇచ్చినారు అది మీరు ఇవ్వాల ప్రభావా అనాథ పిల్లల ప్రభు ఎంతమంది ఉన్నారు ప్రభు లోకంలో ప్రభావ ఎక్కడైనా రీసెర్చ్ చేయాల ప్రభావా తెలుసుకోవాల ప్రభావం మీరు సహాయపడాల ప్రవా తండ్రి మీకు వర్ణాలు కొన్ని ప్రభావ అన్నిటి ప్రభావా దానాధర్మా చేసిన ప్రభావ ఎంతగానో భయంతో భక్తితో జీవించిన ప్రభావ అన్నిటి తెలియని స్థితిలో అలాంటి అన్నిటికి ప్రభావ మీ వచ్చి మాట్లాడిన ప్రావా పీతు నుంచి ప్రకటించారు కానీ మేము అన్ని తెలుసుకున్నాం మేము చేయలేకపోతే మా జీవితాలు వెళ్ళమే ప్రభావా కానీ నైనా మీరు ఆ రీతిలో ఉండకున్న ప్రవా మీరు అన్నిక మీరు చేయాలి ఆ అన్నికులు మీ వార్త తగడించాలా ప్రవా గొప్ప దేవాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి గొప్ప మీ వాక్యం చెప్తుండే ప్రభావా ధర్మశాస్త్రం గైపు ఒక కార్డులు తప్పిన వాళ్ళు అపరాధివైనా వాకింగ్ చెప్తుండే ప్రవా మీరు ఆ రీతి ఉండుకున్న ప్రవా పతిది మేము పాటించాలా పతి మేము నెరవేర్చుకునే అది పుల్పిల్ చేసుకొని ముందు సాగిపోవాలి సంపూర్ణకు ప్రభావ ఆయన మళ్ళీ ఇంకెలాంటి మైనస్ పాయింట్లు ఉన్నట్టు అన్నింటిని కొట్టుకోండి ప్రవా మళ్ళీ ఇంకేమైనా బలహీనత కొట్టుకోని ప్రవా క్షణం మేము ఒప్పుకుంటున్నాం ప్రవా వాటి నుంచి మాకు సంపూర్ణ విడుదల కలగించిన ప్రవాటి నుంచి మా విడుదల ఇవ్వలేని ప్రభావ మీరు తప్ప ఎవరు కూడా మాకు విడుదల ఇవ్వలేరు శరీరమైన జీవితం ఉంటే ప్రవా ఆ బలహీతలు కొట్టిపోయిన ప్రావా ఓ ప్రభావ దౌర్భాగ్యమైన జీతం వాళ్ళు ఒకవేళ ప్రావ శరీరమైన జీతాలు ఉంటే వాళ్ళని తొలగించే ప్రభావ మీరు తప్ప ఎవరు కూడా మాకు విడుదల కల్పించలేదు రండి మీ పాదాల చెంత వచ్చిన ప్రభ ఒక రెండింటించి ప్రభావకు వేళ కల్పించినైనా ప్రతి క్షణం నేను హత్తుకొని ప్రభావ నేను మహిమపరి బెలగా తయారు చేయమంటే ఆధిష్టమైన హలదిగా మీ నూతమైన అభిషేకం నూతన క్రుకము క్రు బలపరచండి మీ నీతి సత్యాన్ని ధైర్యం మీకు కదరించాలా ప్రేమతో ఓ ప్రభావ మీలాంటి మనుషులు ఇలాంటి హృదయం మాకు అనుగ్రహించి మీద మహిమను మనకు ఆదిష్టమైన గొప్ప దేవానికి వందాలుస్తే ప్రభావ ప్రతి దశలో మీరు మాకు సహాయకులు ఉన్నారు ఎన్నో విషయాలు ఎన్నో బాధలు కష్టాలు బంధాలున్నా కనుక మీరు మాకు విజయమిచ్చినారు మాకు గొప్ప విజయం ఇచ్చిన మీరు మాకు సహాయకులు ప్రతి దశలో ఈ క్షణం బట్టి మీరు ప్రతి క్షమంటే మీ కృపనైనా మీరు ఇచ్చిన కనికరం ప్రేమ దాన్ని బట్టి నీకు వందలు చలిస్తా మీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ రాకొట్టు ప్రభావ మేము సిద్ధపడిన అన్నింటిని సిద్ధపరచాలా పెళ్లికి అన్నింటిని తీసుకుని రావాలా మేము అతిథిలా గుబే ప్రవా నా తను మేము పిలిచే వాళ్ళ ఉండాలన్ని మీ పెళ్లికి నడిపించే వాళ్ళకు నా దేవుని మందిరంలో నడిపించే ద్వార పాలకులను ఉన్నాను ద్వారా రాజన ప్రభావ మీ మందిరంలో మేము అనుకుని నడిపించాలా ద్వార పాలకులాగానే ఉండాలి అనికలు మేము చెప్ప నడిపించే వాళ్ళలాగానే ఉండాలి అలాంటి సేవా జీవితంలో నేను నా తల్లి మీకు వందాన్ని భయంకరమైన కాలంలో ఉంటుందిగా ప్రవాణ ఇలాంటి సోదరులను శ్రమంలో పడుకున్న తర్వా ప్రతి దశలోనికి మీకు కాలాల్లో భరించాలా ఓ ప్రవాహ తండ్రి ఎందుకంటే అది ఆ కాలంలో మీకు ముద్ర భయం ఇప్పవన్న ప్రభ అన్ని నెరవేరుస్తున్న కనుక ప్రభావ తల్లికి మీరు జాగ్రత్త పరిశీలించగా అర్థం చేసుకొని తప్పించుకోవాలంటే దశలో జయించే ముందుకు వెళ్ళగల మనందరూ తయారు చేయండి నా తల్లి మీకే వందాన్ని చెల్లిస్తుందన్న కుప్పదేవ వైరస్ బాధితులు అందరినీ స్వస్థపచ్చండి ప్రభావా అతనికి ఏ వికం గృహంలో కథ వికసిస్తారు అందరినీ ఆశ్రించండి నూతన అభిషేకించి మీకు ఒక శాసన పెట్టుకోండి రోజు వరం మించిన వరకు నింపిన కృపాల చేత నింపని ఆశ్రయించండి ఆత్మ ఫలాలతో నింపని ప్రభావాత చెప్పిన ఒకటి మనందరూ శాసనం పెట్టుకునే చంద్రని మంచి ఆరోగ్యం తెచ్చింది మీకు సుముచితమైన జ్ఞానం ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచం ప్రధానంగా ఉండాల ప్రభావానికి మీ జాగ్రత్త పరిశీలించ ప్రవాత నేర్చుకోవాలని ప్రభావా జీవితంలో అవలంబించుకున్న ప్రారం మీరు జీవించ అనుభూతిగా ప్రకటించాలని జ్ఞానం మాకు అనుగించండి ఒక విన్న విషయాల ప్రవాణాన్ని బయలుపడుతున్నారు ప్రభావా క్షణం ప్రభావాన్ని ఏ విధంగా మేము నిలబడి మీలో మీకు వేసేయాలి మతంలో ఎక్కడో కొట్టుకుంటే వాళ్ళు ప్రభావ కానీ ప్రభావ మా ఆదిత్యం లేకుండా మమ్మల్ని నిలబెట్టిన మీ సన్నిధిలో నీకు వన్నాను అన్ని కొత్త తీసుకుని ఒకటి అన్న కుటుంబాన్ని ఆశ్రించండి దీవించి అగ్నికం చేసి మీరు కాచి పిల్లల చుట్టు మీ అగ్నికం చేయాలని దృష్టి మీరు మీరు మీరు మీరు మీరు కాపాడండి విస్తర్మార్యారు చేసింది నూతన అభిషేకంతో నింపినా ఒక ప్రభు మీకు ఒక కుటుంబం అనుభవములందరూ ప్రభావ సత్యత రావాలా ఒక ప్రభావం మీరు సాయపడండి కుటుంబం అందరూ ఆశ్రించి దీవించి ఆశ్రించమని ప్రాధిస్తున్నాయి మీరు అక్కడ కొడుకు ఇష్టపడని సిద్ధపడాలి నీకుని సిద్ధపరచాలా ప్రతి చోట శాస్త్రం అందరూ నిలబెట్టుకుని ఆక సిద్ధపరచుకోమని త్వరలో ఆయన వేసి క్రీస్తు పశుభన్నాము ప్రార్థిస్తున్నామని తండ్రి పరిశుద్ధ మహోన్నతుల కృపా కనిక్రమం గల దేవానికి వంద నాలుతుల స్తోత్రం నాయన సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్తమైన దేవానికి వేలాది వందనాలు స్థుతుల స్తోత్రములు ప్రభావ గడిచిన కాలమంతా నేను కాచి కాపాడి ప్రభావా నేను ఈ దినం వరకు నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకని కోట్లాది కృతజ్ఞత స్థులు చేస్తున్నాం ప్రభావ ఇది ఉన్న తండ్రి ప్రభావ నేను గొప్ప ధన్యతని ఇచ్చినారు ప్రభా నైనా మా జానకాల నా తండ్రి మీ నా మేము కూడుకుంటుకు మీ స్వరం మేము వింటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభావ నా వాక్యం ద్వారా మీరు మాట్లాడినారు ప్రభావ తండ్రి నా ప్రభావ ప్రతి ప్రతి వాక్యంలోనే మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభావ మా బాధ్యతను మాకు గుర్తు చేస్తున్నారు ప్రభాన తండ్రి ఆయన లోతైన మర్మాలు మాకు బయలుపరుస్తున్నారు ఏ పాటి వారం ప్రభావం అయినా యోగ్యత వారం ప్రభావ ప్రభావ కానీ నా ప్రభావ నీ యొక్క నీ యొక్క కాబట్టి ప్రభావ నీ యొక్క ప్రణాళికలో కాబట్టి ప్రభావ ఇవన్నీ మేము తెలుసుకోగలుగుతున్నాం మా ప్రభా మా తండ్రి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వాక్యం ద్వారా నా తండ్రి మా బాధ్యతను మేము తెలుసుకోగలుగుతున్నాం ప్రభావ తండ్రి మేము ఉట్టి కాదు ప్రభావనైనా కాబ పాటి వారమైన ప్రకటించ వారము కూడా మారాలనే ప్రభాన్ని యొక్క చిత్తం నా తండ్రి అది మేము నెరవేర్చాల ప్రభావ తండ్రి ప్రకటన ప్రకటన గ్రంథాలని ప్రభావ ఆయన గొప్ప గొప్ప మర్మాలు మాకు బయపరుస్తున్నారు ందుక నీకు వందనాలు తండ్రి ప్రభావ నీకు వెళ్ళది వందనాలు ప్రభావ ఇది వల్ల ఆయన మీరు చూపించిన ప్రభామ మేమందరికీ చూపించాలా ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరిని మేము ఆదుకున్న వారమే ఉండాలా ప్రభావ నా తండ్రి అంతే దినాల్లో నాయన నాయన మేము ఎంతో విజృంభంగా సేవ చేయాలో ప్రభా నా తండ్రి నా ప్రభా మేము ఇప్పటికీ నేను కదలలేని స్థితిలోనే ఉన్నాం ప్రభా నైనా మీరే ముందుకు నడిపించండి ప్రభా మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపండి ప్రభా నా తండ్రి అవును ప్రభా మీరు వాక్యంలో చెప్పినారు ప్రభా నా తండ్రి సమాజ మందులు నిలబెట్టినప్పుడు నా తండ్రి మాట్లాడితే మీ క్షణం మేము ఏం మాట్లాడాలో మీరు భయపడకూడే మీరు మీ తండ్రి ఆత్మ మీలో నుంచి మాట్లాడతానన్నావు ప్రభా అవును ప్రభా నా తండ్రి మాకు అదే కావాలన్నా ఈ రోజు ప్రభా నా తండ్రి మాకు జ్ఞానం లేదు ప్రభావ ఆయన మీరు ఉంటేనే ప్రభావం అద్భుతాలు చేయగలం మీరు అధికారం ఇస్తేనే ప్రభావ మేము ఏదైనా సాధించగలం ప్రభావ నా తండ్రి మీరే మాకు తోడయండి ప్రభావ ఈ క్షణంలో ఉన్న ప్రభావం ఆపాదికి చిక్కుకోవడం చిక్కుకోవడానికి లేదు ప్రభావ ఆయన మీ యొక్క శక్తిని పొందుకున్న వారమే ముందుకు సాగాల ప్రభావ నా తండ్రి ఆయన మీ యొక్క చిత్తం నెరవేర్చవమే ఉండాల ప్రభా నాయన మీ యొక్క ప్రేమ మేము పొందుకున్న మీ ప్రేమను అనే వీళ్ళకి పంచవారమే ఉండాల ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావ బాధ్యత నుంచి చేసుకే పోకూడదు ప్రభా నాయన నా తండ్రి ముందుకు సాగులని మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇదిగన్నా తండ్రి ఎంతో మంది వైరస్ బాధ్యతలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరి మీరు స్వస్థపరచండి తండ్రి ప్రతి మీకు కనిక నుంచి పిచ్చండి ప్రభావ తండ్రి వ్యాక్సిన్లను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా నాయన ప్రతి చోట వ్యాక్సిన్ వేస్తా ప్రభా మా ఆఫీసులో కానీ మా ఇంటి చుట్టూ అందరూ చుట్టూ వస్తా ఉన్నారు ప్రభ నాయన ప్రతి చోట రమ్మని అడుగుతున్నారు నన్ను కొత్తమంత హుకం కూడా జారీ చేస్తాను మీరు మాకు చూపించారు ప్రభా తను జబర్దస్తి చేస్తారని ప్రభా నది జరుగుతుంది ప్రభా ఈ రోజుల్లో ప్రభా నే అది తీసుకోమని ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతున్నారు అని ప్రభా ఇది ఎందు నిమిత్తం ప్రభ మీరు మాకు చూపించినారు అది కరెక్ట్ విధానం కాదని ప్రభ నైనా మేము మీద ఆధారపడిన వాళ్ళం ప్రభా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళం ప్రభా మీరే మాకు అండ ప్రభా మీరే మాకు రక్షణ ప్రభా కాబట్టి నా తను మేము భయపడం ప్రభా కానీ దాన్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభ నైనా మీరు మాకు చూపించారు ప్రభా నా తన దుష్ప్రభావాలైన ఎంతో మంది వ్యాక్సిన్ తీసుకుంటుండే ప్రభావ ఆ తండ్రి వారందరి పట్ల మీరు కనికరం చూపించండి ఏ దుష్ప్రభావాలు బాడీలో పని చేయకుండానైనా మీరే కనికరం చూపించండి ప్రభావం స్వస్థపరచండి ప్రభావ ఆ తండ్రి ప్రతి ఒక్కరి మీతో సహాయం దయచండి ప్రభావ ఆ తండ్రి ఎన్నో ఇబ్బందుల మధ్య వెళ్తున్నా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఈ యొక్క నేను భయంకరమైన దాల్లో ప్రభావ ఇది లాక్డౌన్ కూడా తీసేస్తా ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నైనా ప్రతి ఒక్కరి నైనా జాగ్రత్తగా మెలగాల ఉండాల ప్రభావ ఎటువంటి నైనా నిర్లక్ష్య జీవితం జీవించకుండా ప్రభావ నైనా జనరికి నైనా వారి ప్రాణాలు కాపాడుకుని ప్రతి ఒక్క ప్రాణాలు కాపాడు విధంగా వారు నా జ్ఞానంతో మెలగాల ప్రభావ అటువంటి నైనా నిర్లక్ష్యంగా జీవించే ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు గద్దించండి ప్రభావ జ్ఞానంతో మెలిగినాయి నా ప్రభావ ఎంతో ఇంకో భయంకరమైన రోజులు రాబోతున్నాయి ప్రభా కాబట్టి నైనా మరి ఎందుకన్నా ప్రభావ జాగ్రత్త కలిగినాయినా నీ తట్టు తిరిగిన ప్రభావ నీ యొక్క కాపుదాల్లోకి వచ్చి నాకు అందరికీ ఆత్మీయతలు ఇవ్వండి ప్రభావ ప్రతి ఒక్కరికి నైనా మీరే రక్షణ ప్రభావం మీరే మా తండ్రి ప్రభావ మాకు ఏ ఆధారం ప్రభావ ఈ లోకంలో మీరు తప్పున తండ్రి మమ్మల్ని కాపాడే వారు ఎవరు లేదు ప్రభావ నా తండ్రి సమస్తము చేయగలిన వాడినివే కాబట్టి నతండి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రతి ఒక్కరికి కాల్సిన అన్నదినహారం దయచేయండి ప్రభావ కక్షణ రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇది కానీ తండ్రి మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రజల సిస్టర్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావం ప్రతి గ్రూప్ లోన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తా ఉన్నా ప్రభావ వారందరికీ మీరే నూతనంగా అభిషేకించండి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభావ ఆయన ఏ వ్యాక్సిన్లు తీగులు వారు దరిచేయకుండా మీరే కాచి కాపాడండి ప్రభావ అతను ఏ ఏ విషయంలో ప్రభావ పదికు లొంగిపోకుండా యొక్క జ్ఞానాన్ని కనుగ్రహించండి ప్రభావ మీ చిత్తం నెరవేర్చుకోవాలి గొప్ప ప్రభా అటువంటి జ్ఞానం అందరికీ అనుగ్రహించండి తండ్రి ఇది నా ప్రభావ నా తండ్రి చంద్రశేఖర బట్టి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా అన్న ద్వారా మాకు ఎన్నో ఆత్మవిశ్వాత్యాలు భయపరుస్తున్నారు ప్రభావ మీరేనాయన మరింతగా నాయన మాట్లాడండి ప్రభా నా తండ్రి నా ప్రభా అన్న ఏ రీతిగా ప్రభావ ధ్యానిస్తున్నాడు ప్రభా అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావ మేము తెలుసుకోవాలా ప్రభానైనా మా అంతట మేము కూడా ఇరగల ప్రభా నా తండ్రి అటువంటి జ్ఞానం మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి మేము ఇంకొనం ప్రభా శారీరక బలహీనతల్లో ఉన్నమేమో మాకు తెలియదు ప్రభా నా తను ఉన్నం ప్రభావ వాటన్నింటి నుంచి విడిపించిన ప్రభావ మీ యొక్క సంపూర్ణ సత్యాలు మేము తెలుసుకోవాల ప్రభావ నా తండ్రి ఎందుకంటే ప్రభా సమయం చాలా తక్కువ ఉంది ప్రభా నా తండ్రి ఎందుకంటే మేము తెలుసుకొని ముందుకు పోవాలంటే అది కానిపోయిన ప్రభావతం మేము ముందుకు వెళ్ళిపోవాలా మీ చిత్తం ప్రతి విషయంలోనైనా ప్రతి ఒక్క ఆత్మ సత్యాన్ని మేము తెలుసుకోవాలా ప్రభా కాబట్టి మీరు మనందరికీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభాన కుటుంబాన్ని ప్రభా మీరేనైనా దర్శించండి ప్రభావ మీరే నా శాంతి సమాధానం దయచేయండి ప్రభావ నా ప్రభావాల అందరి చుట్టూ మీరు కంచకాబ్బాలు దయచేయండి ప్రభావ ఏ అపవాదికి అధికారంలో లేకుండా చేయండి తండ్రి నాయన వారు కుటుంబ సభ్యులు నాన్న ప్రతి ఒక్కరు రక్షణకు రావాల ప్రభావ యూఎస్ లో చదువుకున్న తన బిడ్డలు కూడా తండ్రి జాగ్రత్తగా ఉండాల ప్రభావ ఏ అపవాది మీరే కాపాడండి నా తండ్రి మీరే నాయన మరింతగా నాన్న మనందరినీ సిద్ధపరచండి ప్రభావ మీరు అక్కడికి మేము సిద్ధపడాల ప్రభావతీని సిద్ధపరచాల ప్రభావ అతని నిర్లక్ష్య జీవితం నుంచి నైనా మతపరమైన విధానాల నుంచి నా ప్రభా ఎటువంటి ప్రభావ బతకం నుంచి బతకమైన జీవితం నుంచి విడుదల పొందిన ప్రభావ తండ్రి నిశ్చితం నెరవేర్చుకోవాలని ముందుకు సాగులనం అందరికీ శక్తిని దయచేయమని ఆయన మీటింగ్ అంత ఇట్లా ప్రభా మీరే తోడైంది మీరే మాట్లాడి మమ్మల్ని నా ఈ గొప్ప బాధ్యతను మాకు అనుగ్రహించినది నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పరిశుద్ధ నమ్మని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ప్రతి వాక్యం ఆ బంలో బంధించే ప్రభా తిని నాటించండి ఇసుప్రభ దాని నంబర్ ఇలా ముందు పోవాలా నాదివా ఇంకా అర్థం వచ్చే పనులు జ్ఞానం తెచ్చని నూతన అభిషేకం దేచే బలం దేచని నాదీవానికి శతం ఈ వాక్యం ధర ఈరోజు స్థిరపరచండి నాదివ దీ చింత కూడా దైనిస భయపడకుండా హళలియ నాదివానికి శాతం ఐశ్వర్వానికి స్వార్థ చెప్పాల గొప్పతనం సిద్ధపాటు జరగాల ఐశ్వర్వను ఖాళించే అతిశీ తనంపు జ్ఞానం తెచ్చని నాదివాణి శాతం ఇన్న వాక్యం ప్రభావ హళడియా ఉదంలో తనంపులో నటించి దాని ప్రభావం నమ్మరేసి ముందు వేసే జ్ఞానం ఆత్మతో మాకు నింపని అభిషేకంతో నింపని నాదివానికి సోతం చేసాం వేసేవానికి వందలు ఏసో ప్రభా హళలి రాకడంతో సమీపముంది చేస ప్రభావ అతి ప్రవచన నిరవేతంగా అలాగే ఈ ధ్యానించి పదవా ప్రకటించాలా మీరే మాకు సహాయకాన్ని ఆత్మధారణ నడిపించండి ఆత్మభిషేకం తెచ్చండి సైతాటలు గది దిగలు కాల్చి నా దీవాన్ని ఇష్టం ఈ జనల్ని ప్రభావాలు కదగాలిసో ప్రభావం దేశం జనం జ్ఞాపకం చేసుకొని వైరస్ పట్టిన వాళ్ళు స్వసపరిచి విడిపించి వాళ్ళు ప్రభా ద రావాలి సో ప్రభ నా దీవాన్ని కారించండి వాళ్ళు రక్షణ వాళ్ళ పాప క్షమించండి నాదీమాన్ని ఇష్టం వాళ్ళ ఉదయంలో ప్రభావలోచన జ్ఞానం పుట్టించి హలరియా నడిపించి స్వార్థ అందించండి డాక్టర్లు ఉంటారు నర్సులు ఉంటుంది వార్డు ఆత్మ జ్ఞానం తెచ్చండి వాళ్ళు స్వార్థ అందించాలా వాళ్ళు రక్షణ పొందాల నాకు తొలి ఫాలో చేసే ప్రభావ ఆ వ్యాక్సిన్ నుంచి సత్వాన్ని పోషించి ఏ విడానించడం కూడా జ్ఞానండి అందరూ రక్షణ పొందాలా మీరే కానించండి ఆ పంగ వైరస్ నుంచి విడిపించే వాళ్ళు స్వసపరచని భవిష్యత్ దీవించండి ఒక గొప్ప సేవకులు కావాలా వాళ్ళు స్వస్సపరచమని ప్రార్థించం నా దివానికి మా ఇంత ప్రభావాల్వి జ్ఞాపం చేసుకోండి ప్రభావ వాళ్ళ ప్రభాని హలరిగా ఆత్మీయండి జ్ఞానం తెలియచేయండి హళరిగా వాళ్ళు ఆత్మీయ తెరవండి వాళ్ళవి సతం గ్రహించాలా వాళ్ళి సతం బయలుపరచండి వాళ్ళ మీ యొక్క సేవ చే సాయించండి నా దీవానికి సొంతం చేసం వందలు వేసపభ ఉంది సుప్రభా పతి బిడ్డ రక్షణ పొందాల నాదివానికి సుధం చేసాం అలరియ జాగ్రత్తలను సాధించండి కేపీ ముట్టం తాకని పలు జ్ఞానండి ఆలోచన తెచ్చండి మీ కనిసేసి పతి బిడ్డని జీవితాన్ని సాధించండి అలరి అన్న ముట్టం తాకని ఇంకా రాష్ట్రాలు వేలుపరచని నూతన బలం నూతన శక్తి ఆరోగ్యం దయచండి అలరియా నాదవానికి సదాన చుట్ట దూతలు పెట్టండి అక్క ముట్టం తాకండి అక్క ధ్యానం చేయాలి అక్క వాడుకొని ప్రస్తుతాత్మేకం బలం తనిపి అక్క చూడగని కంచండి పిల్లలు చుట్టగని కలించండి పిల్లలకి ప్రభా బలమైన సేపుకులు కావాలా అలరియా పిల్లలు ప్రభావ మీ అంత జ్ఞానంతోనిపి బహు జీవించి మీ చేత బలం తయారు చేయడం చూడగని నాదివానికి సతం చేసం ఎంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళవి పరిశుభ్రమ జ్ఞానం తొనిపి వాళ్ళవి ఆత్మ తెలిపే కళాల్లో మాట్లాడి ప్రభా వాళ్ళవి సేవ చేస్తూ సాధించండి నాదివానికి సొంతం వాళ్ళవి ఇంకా సత్యాన్ని బయలుపరచండి నాదీవానికి సొంతం చేసాం వాళ్ళు ఆత్మహత్య తెలియండి అలాడియా చక్రవరి ప్రభా ఆ బిడెన్ ముట్టని తాకండి సేవ చేస్తాం మీతో ఉండండి అగ్ని కనించండి ఇంకా ఆయన మీరు రాసాలు తెలిపే చేయండి బయలుపరచండి పరిశుద్ధమని ఆత్మ వాడాల్సి చనిపి మీ జ్ఞానం తోపి వాడుకొని ఆ ప్రాంతం అంతా కలిసిపించండి ఆ నీకు మిమ్మల్ని రావాలా అలాగే అనేక ఇష్టమైన భాష వాళ్ళవి ఆత్మ జ్ఞానం సంతాన కలిగించండి అలాగే వాడుకోలేడు తం మన మనిషిగా తయారు చేయండి వాళ్ళు ఎంతో జీవితంలో కార్యం చేసి నా షాక్ ఉండాలా వాళ్ళ బంధువులు అందరూ ఉండాలి వార్తలు ఎంతో మంది పంపించండి ప్రభావ వాళ్ళని వేరే విడిపించి అలాంటి వాళ్ళు మారు మనసు తెచ్చి రక్షణ తెచ్చింది నాదివానికి ప్రభావిడ శ్రమించింది ఇంద వాక్యం మాదంలో నటించి అలానే ప్రకటించానికి మీరే ఇంకా నేర్పించి ప్రార్థించి కలిగి ప్రార్థించండి ఇంకా ఎమో పెట్టాలా ప్రభా వాళ్ళు జ్ఞానం తగ్గించండి ఇంకా బలింత తొలగించి ముఖ్యమంత్రి కలవలసిన ప్రేమాం వాళ్ళని నింపండి ఔపిక సాతికతీల మనిషి అలాగే ఆ నాదేవానికి సొంతం తగ్గిన జీతం తెచ్చిని మాలో మీ సంక్రియలో చూపించి ఒక్కొక్క సాయం చేయం చేసి నడిపించడం సేవల బలంగా వాడుకొని మీరు అక్కడ సిద్ధపచ్చుకొని ఆటగా తొలగించి ప్రతి జగల మీ బుద్ధి మీ సాక్షిగా నిలబెట్టుకొని ఆ వాగ్దానం జీతం నిలబెట్టి ఆ వాగ్దానం ప్రక బలమైన వాడుకోమని ఇస్తున్న ప్రసంగ గొప్ప దేవ సర్వాధికారి జీవంగల దేవ జీవాధిపతి మీకు వందనాలు ఇసు ప్రభా ఏసు క్రీస్తు నామం బట్టి ప్రభ మీరు వాక్యం చేత మాతో మాట్లాడారు ప్రభ ఏసఐ మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా ప్రతి ఒక్క హృదయంలో దేవా మీ యొక్క వాక్యాన్ని నేరు కట్టి ఫలింపు దయచేంది ప్రభా పరిశుధడ గొప్ప దేవ కృపామయ సర్వాధికారి జీవం గల దేవ జీవాధిపతి మీకెంతో లెక్కలేనని వందనాలు ఇసో ప్రభా యొక్క ఆజ్ఞ ప్రకారమే మాలో అద్భుతాలు ప్రభ జరగడం స్టార్ట్ అవుతాయి ప్రభా మీ యొక్క ఆమోదం ఉంటనే ప్రభావ మేము సేవ జీవితంలో ప్రభా అద్భుతాలు చూడగలుగుతాం దేవా పరిశుధుడా కృపామయడా దయగల తండ్రి మీకెంతో లెక్కలేనని వందనాలు లేసో ఓ గొప్ప దేవ పరిశుధడో ప్రభా కృపామయడో ప్రభా మా స్వార్థానికి ప్రాభ మా దగ్గర ధనం ఉండడానికి వీలేదు ప్రభా మీ నామాన్ని మైమ పరచడానికి ప్రభా మా దగ్గర ధనం ఉండాలా ప్రభా ఏసే మీ నామం ని మహిమపరచడానికి ఏసు ప్రభ మేము సేవ చేయాలా దేవా మా గర్వం కోసం కాదు ప్రభా మా అహం కోసం కాదు ప్రభ మా గొప్పతనం కోసం కానే కాదు ప్రభా మీ నామం మహిమార్థమ వేసు ప్రభా మేము మీ లోకంలో ఫలిం అభివృద్ధి పొందాలా దేవా అది ఇతరులకు కూడా ప్రకటించాలా వారు కూడా అభివృద్ధి పొందాలా ప్రభా స్వార్థపూరితమైన ప్రార్థన స్వార్థపూరితమైన సేవ మాలో ఉండడానికి వీలేదు ప్రభా ఏ యొక్క చిన్నగా ఉండడానికి కూడా వీలేదు ప్రభా డాగు మచ్చ మాలో ఉండడానికి వీలేదు ప్రభా పరిశుధర సర్వోన్నత దేవా సర్వాధికారి జీవం గల దేవ లికలేని లెక్కలేనని వందనాలు ప్రభా బలమైన దుర్గము మీరే ప్రభ మా ఆశ్రయ దుర్గం మీరే ప్రభ మా కొండ మా మీరేసు ప్రభ అయ్యమ్మ పైన మీ యొక్క దయాకృప జోయించండి ప్రభా ముందుకు నడిపించండి ప్రభా మీ నామ మహిమార్థమై ప్రభా మేము వాడబల రాజా మీరు అక్కడ అతి ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా దేవ మీరు పరిశుద్ధులేసు ప్రభా మేము కూడా పరిశుద్ధులాగా జీవించాలా ఈ లోకంలో మీ నామం మహిమార్దమై ప్రభా మీ ముందుకు నడవాలేసు ప్రభా ఒక గొప్ప దేవ యుగ యుగంలో మీ నామే హెచ్చింపబడాలా మేమే తగ్గింపబడాలా ప్రభా మీకు ఎంతో లెక్క లేనని వందనాలనైనా సర్వాధికారి ప్రభ జీవంగల దేవుడు ప్రభా ఈ యొక్క వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ మీరు ముట్టండి దక్షిణ మార్గంలోకి నడిపించండి ఏసుక్రీస్తు ప్రభే నిజమైన దేవుడు అని తెలుసుకొని మోకా వొంగి ప్రభావ మీ కృపలో మీ కనికరంలో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభావ వారికి విడుదల కల్పించండి ప్రభా పరిశుద్ధ్రవయ్య కృపడో ప్రభా మీ కొరకై ప్రభా ఎంతమంది అయితే ప్రభా సేవకి సమర్పించుకొని ముందుకు దేవా బ్రతుకుట క్రీస్త ఆమె మేలు అని ప్రభా తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళని ఇంకా సేవలో విజృంభించి అభిషేకించి బలంగా వాడుకోండి ప్రభా వాళ్ళ ఫ్యామిలీస్ మీరు ప్రొటెక్ట్ చేయండి ప్రభా మీ నామ మహిమార్థమై ప్రభా వాళ్ళు వాడబడుతున్నారు రజా మీకు వందనాలయ్యా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వేసు వారిని మీరు కాపాడండి ప్రభ కాపాడే గొప్ప దేవుడు మీరు మీకు వందనాలు ప్రభ సర్వాధికారి ప్రభ జీవంగల దేవుడు వేసు మీ యొక్క ఆత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి దయచండి అంత్య దినాలలో ప్రభావ అందరి మీద మీ యొక్క పశుత ఆత్మని మీరు వారిని వాళ్ళ బిడ్డలాగా మీ బిడ్డలాగా చేర్చుకోవాలని ప్రభావ మీరు మీద ఆత్మని కుమరిస్తా అన్నారు పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ నిర్లక్ష్యమైన జీవితం నుంచి విడుదల మీరు కలిగించండి నిరీక్షణం మీ కొరికే కలిగి ప్రభా వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించుకొని ముందుకు నడవాలా ఏసు క్రిస్త ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో మెయిన్ సార్